చింతా మండలే అవిద్వాన్ కథ కర్మ్యే అజ్ఞానం అవిద్వాన అజ్ఞాన ఉంటుంది అవిద్వాది అంటే అజ్ఞాని కర్మలలో ఏ విధంగా ఇరుక్కుపోతారు కర్మలో శక్తి ఆసక్తి అని పెరిగితే కర్మంలో బద్ధుడు అవుతారు అనే విషయాన్ని చెప్తున్నారు కాబట్టి కర్మలు ఉండటం ఉండకపోవడము ఇస్తూ కాదు ఎందుకంటే కర్మలు లేకపోవడం ప్రసిద్ధి లేదు కర్మ ఇటువంటి కర్మ ఉంది తమ బంధం లేదంట కర్మ ఉంది కర్మ బంధం ఉండటమో మళ్ళీ అజ్ఞానం ఇద్దరం లేదు యాక్షన్ ఉందంట యాక్షన్ ఒక లక్ష్యాన్ని ఒక స్థలాన్ని కోరి స్థలం యొక్క కోరిక ఉద్రిక్తమైంది పెయింటింగ్ ఉంటాడు పెరిక ఉన్నాడంటే క్యాన్వాస్ కనపడాలి ఆ పెయింటింగ్ మెటీరియల్స్ కనపడతాయి చేతిలోకి డ్రష్ తీసుకున్నాడు సో ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయ్యాడు ముందు యాక్షన్ ఉంది ఎందుకు బోటల్ తీసాడు డ్రెష్ స్టోక్స్ మొదలు పెట్టాడో గోడ ఉంటున్నాడు అంటే యాక్చువల్ హెల్త్ స్టేషన్ వెంటనే ఏ బొమ్మ వేయాలి వేయాలి బొమ్మ వేయటం ప్రారంభిస్తుంది వెంటనే ఈ కెనవాస్ ని తయారు చేసి నేను దీన్ని గ్యాలరీలో పెడతాను ఆక్సిన్కి వేస్తాను దీని మీద ఇంత ధనాన్ని సంపాదిస్తాము అని ఆ ఎండ్ వ్యూ కొన్ని ఎండంటే లక్ష్యం ఎప్పుడైతే లక్ష్యం చేసుకోలేనటువంటి స్థలాలు ఉంది ఫలం అనేది మనసులో ఎప్పుడైతే వస్తుందో అసలు ఈ యాక్షన్ ఇట్ ఈస్ నో మోర్ దాక్షన్ సెల్ లీజ్ మనం రిజల్ట్ లో బతకడం జాగ్రత్త నేను అనుకుంటా ఉంటాను ఈ అంటే మనసు ఎలా ఉంటాడంటే రిజల్ట్ ని ఫ్యూచర్కి లీష్గా ఎందుకు బతుకుతుంది ఇవాళ ఎందుకోసం పొందుతాడు ఇలా రేపు వచ్చినప్పుడు ఆ రేపునే మార్టి కోసం పెట్టుకుంటారు ఆ మన్నాళ్ళు వచ్చినప్పుడు ఆ మన్నాళ్ళని మళ్ళీ మొన్నటి కోసం బతుంటారు ఇది ఎప్పుడు ఫ్యూచర్ కోసమే బతుంటారు అండ్ నో హౌ టు దాని తర్వాత ఈ బ్రతుకనే భారాంగతుంది ఎప్పుడు ఫ్యూచర్ కోసమే బుతుకుంటారు ఇది ఒక దీనికి బయటపడాలంటే కన్యాళమే లాంటి ఇలాగ యాక్షన్ వచ్చిన ప్రారంభం వచ్చినప్పుడు దానికి అది న్యూన్స్గా ప్రారంభం కాదు యాక్షన్ లా ప్రారంభం అయితే ఎప్పుడైతే ఒక ఫలము అనేది మనస్సులోకి వచ్చిందో అలవాటుందో తనలో ఏమైంది ఆ ఫలాలు మనకి కావాలి భావన ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు ఫైవ్ హీ ఫీస్ హ్యాపన్ నెంబర్ వన్ ఇది ఇది హ్యూమో అండ్ యాక్షన్ అది ఏమవుతుంది మ్యూస్ అయితే ఒక సాధనం అయితే సాధ్యానికి సాధనం నెంబర్ గారు నెంబర్ టూ నీళ్ళు కక్టవుతుంది అంతవరకు కట్టారు అనే యాక్టర్ యాక్షన్ యాక్టర్ బియ్య నెంబర్ త్రీ విల్పోవాలను అందండి అది నేను ఆ విల్పోవాలించి ఆ ప్లాన్ సంపాదిస్తాను నెంబర్ ఫోర్ నేను తన భోక్తం ఫలము నా వీడి భక్తి నెంబర్ ఫైవ్ జనల్ డే నేను కట్టను ఇది చేయబడేది క్రియమా అన్నాను అనే ఉదాహరణ సపోజ్ క్యాన్వాస్ మీద బ్రష్ తీసుకుని వెళ్తున్నాను ఈ మై తీసుకుంటే మంచి వాడికి ఇంకా యాక్షన్ లో ఆనందం ఆలో ఫలునే ఉంటుంది కదా విల్ పవర్ పై సర్వ కోసం ప్రయోగిస్తున్నారు విల్ పవర్ అంటే అదే విల్ పవర్ అంటే సర్వం నుంచి తన తాను విడదీసుకోవడం కాబట్టి సర్వంలో కలిసి ఉంది సెపరేట్ అయిపోతారు ఐసోలేట్ అయిపోతారు డివిజన్ వచ్చేస్తుంది తన ఎందుకు ఏడు సత్వత్వ హోం తెలిసిన వాళ్ళ ఆరోపణలు వచ్చేస్తుంది మొత్తం అంతా అజ్ఞానం ఆ కర్మ వాడిని తగ్గిస్తుంది ఆ మీడియా పెయింటింగ్ వర్క్ థింగ్ వర్క్ అందరికి తగ్గు సపోజ్ పెయింటర్ తీసుకునే టైండ్ తీసుకునే పెయింటర్ పెయింటింగ్ వెరీ వ్యాక్ అది దీనికి స్థలం లేని అతని మనస్సులో లేదు ఎప్పుడైతే స్థలం మనస్సులో లేదో ఎండ గురించి ఆలోచించగానే ఫ మెంట ఫ సైకలాజికల్ టైంలో ఫ్యూచరే ఉంటుంది బ్యూజర్ ఉంటుంది కదా ఫ్యూజరే ఉంటుంది Resent out of it. It is the day out of it. It is the day out of it. You know, from a logical way, it is the present moment of it. When it is seated to help it. You. And the operation will end in story, you, as I say, later on. After one time, it remains, it remains an action in the world. Therefore, it is in the presence and not in the future. Number two. Number three. There is no fear. There is no will-power. And there is no joy. Therefore, నిజా ఈగో పిచ్చు ఉండదు అని నిన్ను ఎవరు స్థితిలో వెళ్ళి తెలిసే సాక్ష్య నిండ విలీనం అయిపోతాయి విలీనం అయిపోవడం అక్షన్ తెలిసిన కేసీవాడని నేను నేను చేయబడే కామె విభాగం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అనే విభాగం ఉండదు కేవలము ఎక్స్పీరియన్స్ చిత్రకళి శిల్పి కూడా ఆయన ఆయన ఆ రకంగా చిత్రాలు చేసేవాడు ఆయన ఇంకా బాగా ఉండేది కాకపోతే స్వాస్థం ఉండేది కాక బాగా బేద తన పెట్టి వాడు కానీ ఆ భేదతనంలో భేదతనం ఎక్కువ ఉండేది పెయింటింగ్ మొదలు పెట్టే వరకు భేదం భేదం ఉంది ఏముంది రెడ్డి మరో ఆత్మీయంగా ఉంటుంది పెయింటింగ్ మొదలు పెడితే ఈ మూర్ రైతు అతను ఒక మాస్టర్ ఫీస్ క్రియేట్ ఈ మాస్టర్ ఫీస్ ని ఒక క్లాస్టర్ అమ్మేస్తారు అమ్మేసి ఆ క్లాస్టర్ లో బ్రేక్ చేస్తారు అలా ఉంటుంది మెడికల్ ఇంజనీర్ ఈ రోజు సింపుల్ గా మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇటువంటి తొందరగా పంపిస్తారు సరైన డబ్బులు వస్తాయి ఎక్కడైతే ఒక డబ్బులు వస్తాయి మనకి ప్రాప్తం ఏదైతే ఉందో అది మనం ఆ అడవిలో కూర్చున్నా మనకి ఎదుర్కొంటే వస్తాయి మనకి ప్రాప్తా మనకి ప్రాప్తం లేని డబ్బులు మీరు మేరు పడవన్న శిఖరం మీద కూర్చున్నా మీకు రావు నేరు పడగతామంటే బంగారు పడగతాం అన్ని కూర్చున్నా మీకు రావడం ఏం లాభం ఏమి రాదు ఆ బంగారు ఉంటుంది కానీ ఏమి మనకేం రాదు కాబట్టి డబ్బులు రావడం రాకపోవడం అని ఇది కర్మ యొక్క ప్రజలు ఇది విష్ణుమూర్తి గారు చాలా దిక్కు ఇది కృష్ణమూర్తి గారి గురించి ప్రజల యొక్క మొత్తం చెప్తారని ఆయన ఆయన ఈ శాస్త్రాన్ని తిరస్కరించారు శాస్త్రాన్ని తిరస్కరించడం తిరస్కరిస్తాడు శాస్త్రం చుట్టూ అందుకున్న అజ్ఞానాన్ని తిరస్కరిస్తాడు శాస్త్రాన్ని తిరస్కరిస్తాడు శాస్త్రాలే చెప్తాడు ఎందుకు కొంచెం రెవల్యూషనరీగా చెప్తారు మొహమాట పడ్డాడు భయపడ్డాయి చదువుకోడు మాటకి ఎంత మాట అయినా ఆయన ఇంటికి చదువు చేసిన అనిపిస్తుంది వీళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ అభిమాని తిరస్కరించిన వాళ్ళు ఇది మామూలు ఈ స్మాల్ కల్చరల్ సిక్స్ ఏమైతే ఉంటాయి వాటిని ఎందుకు లెక్క చేస్తే ఆ ఫ్రీడమ్ మనం కనపడుతున్నాం సో వెళ్ళి చాలా బాగా చెప్తారు కానీ ఆయన జట్టివన్నీ గీతంలో ఉన్నవే చెప్తాను రాజకీయ జనతా కూడా గీత ఉపనిషత్తుల్లో ఉన్నవే చెప్తారు ఆయన గట్టి అంశాలు చాలా అంశాలు మీ సో ఇప్పుడు ఇక్కడ టాపిక్ చేస్తుంటే చక్క ఎవర చక్క ఎవరు అని ఇప్పుడు ఇప్పుడు దేశంలో ఎదుగుతా ఉంది అనుకోండి దీప దీపకాంతిలోనే క్రియలు జరుగుతాయి క్రియలు జరిగినప్పుడు నిజానికి దీపకాంతి పడగానే ఒక సోలార్ ప్యానల్ యాక్సిడెంట్ అవుతుంది ఒక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది మోటార్ రన్ ఆ మోటార్ రన్ అవ్వడం వాటర్ మరి నుంచి పైకి ఆ వాటర్ పంపైనప్పుడు ఆ వాటర్ వెళ్ళి మొక్కల మీద తిరిగి అవుతుంది మొక్కలు ద్వాసంగా అది అయితే బాగా పెరుగుతూ చేసింది ఏంటండి ఎవరన్నా అది ద్వీపకాంతేనైతే పెట్టాను కానీ ఆ ద్వారాంతి సన్నిధి ఉండబట్టే ఇవన్నీ ఆరంభండి అది ఉపకాంతలు అయితే లేదు కానీ ఈ స్త్రీలైతే కష్టం అనుకోండి దీపకాంతి కావాలి ఎలక్ట్రిసిటీ స్పద్దుగా పొందే ప్రెసిలి చేయదు దీపాలన్నీ జరగలే పడుతుంటారు ఏదీ జరగలేదు కరెంట్ రాగానే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి కానీ కర్తృత్వం అనేది కృష్ణించతృత్వం ఇప్పుడు దజిత్యం అనుకున్నాం పెద్దానికి అలా అనుకుంటున్నా సో ఈ బ్రహ్మాత్మ మాయాశక్తి అన్ను పెట్టడం అనేది అభ్యాసం ఉంటారు మాయాశక్తి అయితే అభ్యాసం అన్యాయ అది జ్ఞానిఫెస్ట్ అయితే మహత్తత్వం అవుతుంది పర్వత జ్ఞానిఫెస్ట్ అయితే ఇంగో వచ్చి ఈ వస్తుంది ఇదిగో దానికి తగ్గిపోతాము దేహం అవుతుంది ఇదిగో వచ్చిందంటే దేహం వస్తుంది పనిస్తైనా సరే విజయస్థైనా సరే అయితే అక్కడ ఏమవుతుందంటే అతను పరబ్రహ్మ సర్వజ్ఞుడు మాయాశక్తి వచ్చిన్న పరబ్రహ్మ చర్ణ బ్రహ్మ అంట స బ్రహ్మంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు సర్వజ్ఞ సత్వ బ్రహ్మా మాయాశక్తిలో సత్వ సృజనాత్మిక మాయాశక్తి సత్వ ఉంటారు కానీ సత్వం ప్రధానంగా ఉంటుంది కాబట్టి జ్ఞానం ఉంటుంది జరిపిస్తే అజ్ఞానం ఉండదు కాబట్టి నేను మాయాశక్తిలో ప్రతిఫలించు చేతనము అసత్వము భోక్త అభోక్తము అనే జ్ఞానంలో ఉంటాడు ఈశ్వరుడు అని చెప్పిన ఆయన ఈశ్వరు దాన్ని ఉపాధిత్వము ఈశ్వరత్వం నేను మన ఇంకా ఉపాధి చేతను సృష్టించబడదు మాయాశక్తి ఉన్న మూడు గుణాలను ఉంటాయి ప్రకృతి దానికి మాయాశక్తి అలా ప్రకృతిలో ఉంటాయి మూడు మాయాశక్తి అనేవి కానీ ఆ మూడు గుణం ఉన్న చేత సృష్టితో బదలి దాని నుండి ప్రతిఫలకే చైతన్యము తీసుకెళ్తాం జ్ఞానం యొక్క ప్రధానం అంతేత ఆయన కొత్త గుణ ప్రధానమంటే జ్ఞానం మిగతా పనులు తప్ప కాకుండానే జగత్ సృష్టికి మూలం తప్ప కాకుండా మోలం అవుతుందండి జగత్ కారణం అవుతుంది వితౌట్ డీలింగ్ ఏ డీఎర్ ఈ మధ్య ఆ పెయింటింగ్ వేసినప్పుడు ఈ డీల డీఏ బిఎడ్ అవ్వాలంటే దీనికి నీళ్ళు అవ్వాలి ఎండు బిలో ఉందా ఎండ్ మనస్సులో ఉండాలి తల అక్కడ మనస్సులో ఉండాలి అప్పుడు ఇది నీళ్ళు అవ్వాలి అప్పుడు ఆ విల్ పవర్ ఎగ్జాప్ అప్పుడు బేడ్ అవ్వాలి దీని నాకు బియ్య దాన్ని బిల్ తీసుకొరుడు కూడా సో అక్కడ ఈశ్వరుడు జ్ఞాన జ్ఞాన స్వరూపుడు కనుక ఇక్కడ అజ్ఞానం అనే ప్రేమించండి అంటే సేవ బ్రహ్మ వ్యక్తిలో వ్యక్తి అంతఃకరణలో ప్రకటన అవుతుంది సో అంతఃస్కరణ ఇది సీత మాయాశక్తి అంటే విలీనమైన స్థితిలో మాయాశక్తిలో అవ్యాకృత అంతఃస్కరణ సో అక్కడ ప్రకటన అవుతుంది కానీ అంతఃకరణలో అభిజ్ఞానం ఈ అంతఃకరణ కూడా మాయాశక్తి సమాన్ని ఉంటాయి మాయాశక్తి సప అంతఃకరణము కూడా సుఖిస్తూ ఉన్నారు కదా మీరు అంతఃకరణంతో తెలుసుకుంటారు తత్వము అంతఃస్కరణంతో స్త్రీలనే సంకల్పిస్తారు చైత్రం పాలు మీరు నమ్మిస్తే అంతఃకరణ ద్వారానే నేను చేస్తారు సుదోణము దేహ ప్రాదాత్మ్యాన్ని పొంది దేహమే నేను అనే అజ్ఞానంలో ఉంటాము కాబట్టి తమో కుణాలు దాని ఏమి ఉంటాయి అయితే తత్మగుణం ఒక పుస్తకం పదిష్ట మోగుణాలు బాగా దిద్దంగా ఉంటాయి దాంతో అజ్ఞానం ఉంటుంది అందుకనే వీడు పరిచ్ణమైన జీవభావాన్ని కలిగినట్టారు అక్కడ ఉపాధి మయా శక్తి ఈశ్వరుని సృష్టించలేదు ఈశ్వరుడు అసయుగా ఉండలేదు కానీ ఇక్కడ అజ్ఞానం ఉన్న కారణం చేత ఇది సత్తి కవుతుంది అన్నారు అవిద్వా సభ్యతే అజ్ఞానం సభ్యతే సభ్యత అంటే శక్తి ఆసక్తి అలవాటు ఆ ప్రాసెస్ చెప్తున్నారన్నమాట సో ఆసక్తి కలవాడు చెప్పండి ఆ టీ పిక్చర్ లోకి వస్తుంది విల్ పవర్ పిక్చర్ లోకి వస్తుంది బీయర్ పిక్చర్ లోకి వస్తాడు మోక్త పిక్చర్ లోకి వస్తాడు అదే అస్మ అంటే విల్ పవర్ బీయర్ ఎంజాయర్ అదంతా కలిసి అస్మిత అదే వస్తుంది ఎప్పుడైతే అస్మిత బీయర్ ఎంజాయర్ అనేవాడుగా తయారయ్యాడో అదే విల్ పవర్ అంటే ఒక ఎంజాయ్మెంట్ కోసం ఒక స్త్రీని గర్చించడానికి విల్ పవర్ అని అంటారు సో ఎప్పుడైతే వీడు విల్ పవర్ ఎగ్జాంపుల్ చేస్తా వచ్చేసిందో వెంటనే స్థలమున్నది రాగద్వేషాలు అంటారు రాగం వచ్చింది రాగం ప్రారంభంలో రాగం రాగం నుంచి ద్వేషం రాగము అంటే వీడికి ఏవైనా స్థలం ఉంది వీరికి ప్రేమ ఉంటుంది అటాచ్మెంట్ ఉంటుంది ప్రేమ కాదు ఆసక్తి ఉంది అది రాగం అయితే రాగము ఎప్పుడైతే ఉందో ద్వేషం దాని ఎందుకంటే రాగం ఫుల్ఫిల్ అవ్వతుంది ఆ ఫుల్ఫిల్ కాకుండానే ఏదో ఆతంకం వస్తుంది ఆ ఆతకంట్ ద్వేషండి రాఘం ద్వేషం రాదు ద్వేషం అప్సం చేస్తాను రాగం అప్సం మళ్ళీ విధిందా రాగం అప్సం లేదు విప్పిందా అప్ అప్సం చేస్తారు తర్వాత నిందు ద్వేషం తర్వాత రాగం ముందు రావడం తర్వాత ద్వేషం ముందు ఇద్దరు ప్రేమగా ఉంటే తర్వాతే కదలవుతుంది నిందు అన్నం టు ఇచ్చేదో అనే స్థితిలో ఉంటానండి ఆ స్థితిని తెలియదు ద్వేషం వస్తే అన్వంటూ ఇచ్చేదా అనే స్థితికి ముందు ఈ లో ఇచ్చేసాను అనే స్థితి వస్తుంది ఈ లో ఇచ్చేదంటే సమ్ విడ్ అనే స్థితి వస్తుంది అని ఒక ప్రేమ అనే స్థితికి కూడా పెడవచ్చు బట్ అల్టిమేట్లీ ఎండీ బాగుంటుంది సో రాగము ద్వేషం ఎప్పుడైతే రాగ ద్వేషము రాగము అంటే అనుకూలమైన ఫలము నుండి రాగము ప్రతికూల ఫలం నమ్ముతుంది స్థలం అంటే దేవుతుంది అండి స్థలం మనం ఏం ఉంటుంది ఇప్పుడు కైంటిన్యూ వేసే మైతే ర్యాంక కంటిన్యూ వేసేదండి మంచి ఫలం వచ్చింది ఫలం ఏం తింటుంది దేహానికి ఉంటుంది ఎందుకు జరుగుతుంటుంది ఫలం బాగుంటాం దేహాన్ని మధ్య ఓ లక్ష రూపాయలు నమ్మాయి చేసుకుంటాం ఏంటి అర్థం దేహానికి సోపులు చేయడానికి లేదండి అది నమస్తే నమస్తే తగ్గుతాను దాన్ని కూడా కొంటున్నాను దేహేంద్రియ మన సంఘాసానికి దేహానికి ఉంటుంది నేను అనే ఈగో వచ్చిందంటే వేణుకొకొస్తుంది ఈగో దేహానికి వస్తుంది అనుకూలము అంటే దగ్గర అనుకూలంగా ఉన్నట్టే దీనికి అనుకూలంగా ఉంది దేహానికి ప్రతికూలంగా ఉన్నట్టు దేహానికి ప్రతికూలం దేహానికి ఉంటే దాన్ని నాకు అంత ఉంది దేహముతో పాదాత్మ కలిగింది దాన్ని అంటే దేహత దే సాధి వాడి దేహాన్ని వాడు విషయ ప్రేమిస్తే మీ సో ఏం పోయిందం లేదు మీ దేవుడికి నష్టం నష్టం ప్రశక్తి కాదు కాబట్టి ఇంకా ప్రేమ చేస్తే కానీ అధినవేశించడానికి అర్థం ఏంటంటే మరణ భయం అది అధినవేశం మరణ భయం విధి సోతి అభినివేశ అన్న కథ లేదు ఆ అభివృద్ధి ఇస్తులేదు విధి సోతి శాస్త్రాలన్నీ మెల్ల కానీ దేహాభిమానంతో శ్రుతాభిమానాన్ని భయపడుతూ ఉంటాడు సో ఇప్పుడు చూడండి మన కల్చర్ ఎలా ఉందంటే వినోబ భావయ్య గారు చెప్పినట్టుగా మన కల్చరు మరణ భయం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఏది చూసినా మరణ భయం దేవుడు మాట వస్తుందంటే భయం కారణంగా దేవుడు వస్తాడు చూసినట్టు భయమే దేవుడికి భయం భయం కారణంగానే దేవుడు పాప భయము ఈ భయము ఆ భయమో భయం భయం ఉండాలి పాపానికి భయపడతారు ఇంటికోసం ఏదానికి పాపాలు ఉన్నారు కదా పాపం చేయకుండా ఉంటాడు అలా ఉన్నారు కానీ అలా మహిళలు తెలియజేసుకోవాలనే దాఖ సో ఇది ఇది అజ్ఞానం ఇదే చిత్త క్లేషములు ఉంది వైద్యం చిత్త క్లేషములు అని అంటారు సో అవిద్య అస్మిత రాగశ్లేష అధినివేశారు ఏకము అంటే ఇందుకో ఏ అంశము కూడా మీ మనస్టికి ఉల్లాసాన్ని కలిగింది దీనిలో రాగము కూడా ఉల్లాసాన్ని కలిగిస్తుంది రాగము కూడా మీకు ఎక్సైట్మెంట్ నే కలిగిస్తుంది వరీ రూ టెన్షన్ కలిగిస్తుంది ద్వేషం లాభో ఉంటే అధివేషము ఉంటే అస్థిత కూడా ఈగో కూడా అది అది ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఆనందాన్ని ఇవ్వక ఈగో ద్వేషాన్ని దుఃఖాన్ని కలిగిస్తుంది భారాన్ని కలిగిస్తుంది మనసు ఎడ్యుకేషన్ ఉద్వేషాన్ని కలిగిస్తుంది ఉద్వేగము ఉంటుంది ఉద్వేగము ఉంటే ఎడ్యుకేషన్ అయ్యే ఇజుకేషన్ టెన్షన్ లో ఉంటుంది అదే ఈగో నేను అవిద్య అంతఃరణం అంటే విద్య అంతఃరణం అంటే విద్యనే అర్థం సో ఇప్పుడు అండి ఇక్కడ శ్లోకం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ క్రియలు ఎవరు చేస్తున్నారో అక్కడ మేనిఫెస్టేషన్ అంటే క్రియ మేనిఫెస్టేషన్ మూలంలో ఎవరున్నారో మయా శక్తి మేనిఫెస్టేషన్ కాబట్టి ప్రకృతి క్రియలను చేస్తాం అయితే ప్రకృతి యొక్క గుణములు స్త్రీ అని చేస్తాయి ప్రకృతి అలా ప్రకృతి యొక్క గుణములన్నా వస్తాయి భిన్నాత్మిక ప్రకృతి అయితే ప్రకృతే సన్మానిస్తాను సహానించిన స్త్రీలన్నీ ప్రకృతి యొక్క గుణములు అనుష్టిస్తూ ఉంటాయి అయితే ఈశ్వరుడు నేనే చేస్తున్నాను అని అనుకుంటా ఈశ్వరుడే ఉపాధ్యాసం ఇక్కడ ఇక్కడ అంతఃకరణ చేత ప్రేరించములై క్రియలు జరుగుతూ ఉంటారు క్రియలను ఎవరు చేస్తారు అంతఃకరణ మనస్సులో సంకల్పం ఉంటుంది యాక్షన్ చేస్తున్నారంటే మైండ్ సంకల్పిస్తుంది యాక్షన్ అంటే మైండ్ సంకల్పించాలి నేను పెయింటింగ్ వేస్తాను అని మైండ్ సంకల్పిస్తుంది మైండ్లో ఒక సంస్కారం ఉంటుంది ఆ సంస్కార బలం చేత సంకల్పిస్తుంది నా మైండ్ మీ మైండ్ పెయింటింగ్ వేస్తానని సంకల్పించదు మధ్యలో అంజులో మైండ్ సంకల్పించదు మీ మైండ్ నా మైండ్ ఇంకేదో ఇంకేదో సంకల్పం లేదు ఈ సందర్భాన్ని బట్టి మన ఏదో ఇంకేదో సంకల్పం లేకపోతే ఏదో పుష్పం తిందామో లేకపోతే ఇటీగలు తిన్నామో ఎదురు ఏదో సంకల్పం వస్తుంటారు కదా ఎవరి ఆ సంకల్పం వరకు సంకల్పించింది ఎవరు ఆత్మ అంతఃస్కరణ అంతః కానీ ఆత్మ ఎందుకు లేదు మేం సంకల్పిస్తున్నాము మనస్సులో ఈ సంకల్పం పుట్టింది కాదండి నేను సంకల్పిస్తున్నాను అయితే సపోజ్ మీకు జ్ఞానిని అడిగారనుకోవాలి ఎవరి మీ స్త్రీయ మీద ఎందుకు చేస్తున్నాడు పరేవడు నేనుదే నా ఇస్తే ఇస్తున్నాడు ఇస్త సంకల్పం చేత నన్ను ఇస్తున్నాడు శ్రీగా లేదా స్త్రీఆ నేను సంకల్పించే అధ్యాపం చేస్తాడు అంతఃకరణ భర్మాన్ని ఆత్మ మీద అధ్యాపం చేస్తాడు తర్వాత ఆ సంకల్పం చేసేప్పుడు తీయని సంకల్పం ఇచ్చేటప్పుడు భోగాన్ని మనసుకోవచ్చే సంకల్పం అండ్ చేస్తుంది దానిపై ఈగో నీ పోతే సంకల్పంలో దోషం అజ్ఞానం కోసం ఏంటి భోగాశక్తి అనే అజ్ఞానం దానికైతే ఈగో అని అనేది ఈగో రాగానే ఈగో అంటే రాగా చేస్తాను ఇది వేరే రాదని ఇందు అభిపేయము తర్వాత కలిపి తర్వాత ఎప్పుడైతే రాధకృష్ణు ఇందు మూడు కలిసేయో దేహాభిమానం వస్తుందా అని ఇంటర్ రిలేట్ ఒక లక్ష చెప్తున్నాను దేహాభిమానం ఇవన్నీ ఉంటాయి ఇంకా అజ్ఞాన వంశం వచ్చినాం అజ్ఞాన అవిజ్ఞేత వంశం వచ్చాం ఇప్పుడు ఇక్కడ మీకు తెలియకి ఏదైనా తెలియ జరిగిందనుకోండి తెలియ జరిగితే దేని వల్ల జరుగుతుంది తనముల వల్ల జరుగుతుంది ప్రకృతి యొక్క సాధ్యములైన ప్రకృతి చూడండి అక్కడ పంచభూతములుగా ప్రకటన ఆ పంచభూతముల యొక్క సమాహారం ఈ దేహము ఇంద్రియములు అన్ని కూడా మనస్సు కూడా పంచభూతము సూక్ష్మూత మనస్సు వస్తుంది ఐదు సూక్ష్మభూతములు సరిచే కష్టకరమవుతుంది ఇంద్రియములు ఇండివిజువల్ భూతాలు ధ్యానము అనేది గణితానికి సంబంధించింది శ్రోత్సము అనేది శబ్దానికి ఈ విధంగా సంతస్పష్ట భూపాల సమీపంలో ఒక్కొక్క ఇంద్రియ ఒక్కొక్కటి వేరే ఉంటుంది అందుకే అక్కడ మూటగడితే అది మానస్తూ అంతే పంచమే అధినేత కూడా పాంత్యభౌతిక దేహానికి సంబంధించి భారతదేశం కూడా పాంత్యభౌతి దేహానికి సంబంధించి అస్థితి కూడా అంటే కాబట్టి మొత్తం నీకు ఘటిందే క్రియా కలాపం అంతా కూడా ప్రకృతి చేతను నిర్వహింపబడుతూ ఉంటుంది సమస్య సమస్యలో సత్వగుణ ప్రధానంగా సమోగుణం ఉంటుంది వ్యక్తిలో తమోగుణ ప్రధానంగాణము సత్వగుణము మొత్తానికి ప్రకృతి యొక్క గుణము కర్మాలను నిర్వహిస్తూ ఉంటాయి అయితే అక్కడ ఇక్కడ ఎవరైతే అంటే అస్మిత వచ్చేసిన కారణంగా అస్మిత ఎప్పుడైతే వచ్చేసిందో అస్మితానా అహంకారం కేసీ వాడని నేనే అనేటువంటి వ్యామోహం ఇక్కడ అజ్ఞానం ఆ వ్యామోహం కారణంగా అహం కష్ట నేను ప్రాంత వీరు కష్ట కాదు నేను కష్టమో భావిస్తారు కానీ వీరు కష్ట బంగు భావిస్తారు ఏ అంశంలో వీడి కట్ట అది మీరు జాగ్రత్తగా ఉంటారు ఏవో కొన్ని దృష్టాంతాలు లేదు అంటే మీరు వీడు భర్త కాదు అని చెప్పడానికి ఏవో కొన్ని దృష్టాంతాలు ఇవ్వడం అనేది ఒక సొంత ఒక సంప్రదాయం మేము దృష్టాంతాలు చెప్తాను దృష్టాంతాలు ఆ నేను పట్టన కాను అనే సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి దృష్టాంతా ఎదురొక్క పోవడం నాట్ దీనికి వాళ్ళు ప్రెజెస్థితికి వస్తారు అని మేము కష్టమే కావాలి ఇది ఒక ఉదాహరణకి రైతు ఆత్మహత్య చేసుకుంటాడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు అవన్నీ అనుకుంటున్నాయి కాబట్టి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అంటే రైతు అనుకుంటాడు నేను దిక్కులో నా విధానం అనుకుంటాం అది మొలకెత్తితే ఆ మొదలెత్తం కూడా దాని తన తన తన ప్రతిభనుకుంటాం నేనే మొదటిలో చేశాను అని ఇక్కడ పనులు పెట్టి అవి చేతికి వచ్చి అన్ని కూడా నేనే కష్టం దాంతో అస్థితి ఎప్పుడైతే భావం అయిపోతుందో ద్వారా మంచి మంత్ర వస్తే రావడం అవుతుంది మంత్ర రావాలంటే ప్రతి ఒక్క దేశం వచ్చేసి వాళ్ళ అభివేశంలో పడిపోయి ఆత్మహత్యలు ఎగ్జాంపుల్ సమాజంలో ఉండే స్థితిగతులకి సందర్భం అసహ్య రైతులే చేసుకుంటారు అందరూ చేసుకుంటారా విద్యార్థులు ఆత్మహత్యలే చేసుకుంటారు వివాహో దాంట్లోనో ఇబ్బందులు వచ్చి ఆత్మహత్యలు చేస్తుంటారు వివాహ ఆత్మహత్యలు ఉంటారు ఆత్మహత్య ఆత్మహత్య టెండెన్స్ తీసుకున్నది ఒకసారి ఆ ద్రద్ధ వస్తుంటే సీ సేడల్ టెండెన్స్ తీసేస్తారు స్టాటన్ లో ఏదో ఆఫీస్ దానికి సైడ్ ఎఫెక్ట్ ఏముందో సీ సేడి టెండన్ చూసేస్తారు దానికోసం ఆపరేషన్ వస్తారు మెడికల్ ఫీల్డ్ ఆ సంస్థలు ఆ సంస్థలు చేసుకుంటున్నా అది ఏమవుతుందంటే ఎప్పుడు కూడా దీంట్లో అది లా అనిపిస్తుంది నేను హెల్త్ పాయింట్ అవుతా ఓన్లీ హెల్ఫ్ పాయింట్ అవుతుంది స్టాటిస్టికల్ ఏదో పాయింట్లే అది కొంత పొలిటిక్స్కి అలాంటి పాయింట్ అవుతున్నాం ఇప్పుడు హత్య డెలింగ్ అనుకోండి భారతదేశంలో హత్యలను చూసాను అలా పేపర్స్ లో చూసిన తర్వాత చెప్తున్నా అమెరికాలో హత్య హత్యలు అక్కడ దొరుకుతాయి ఒక హత్య జరిగితే వన్ దర్శన్ ఎక్స్పిల్డ్ అన్న ధోరణిగా అక్కడ వన్ దర్శన్ ఎక్స్పిల్డ్ ఒక హిల్ హ్యూమన్ బీయింగ్ దాన్ని అర్హాంతరంగా వాడు జీవితానికి ఎండ్ అయిపోయింది అని ఉంటుంది ఇతర మీరు హత్య స్త్రీ అయితే అది ప్రేమ మీద భక్తులు ఎక్కువైపోతున్నాయి అని ఒక స్త్రీని హెడ్లైన్ పెట్టాం పురుషుడైతే అక్కడ తురుషుడు భక్తిగా అక్కడ మీద పెట్టిపోకూడదు పచ్చితా అలా ఉండకూడదు సమానమైన దృష్టి ఉండాలి తర్వాత దళితుడే అక్కడ ఉన్నాం కూడా ఇంకా దళితుడైతే అదిగో దళితుల మీద భక్తులు పెరిగిపోతున్నాయి అక్కడ అని చంద్రబాబు నాయుడు కారణంగా దళితులు పెరిగిపోతున్నారు చేస్తుంది చంద్రబాబు అయితే మొదటి ఇంకా వాళ్ళు తీసుకెళ్ళేటంటే అదిలో పని వాళ్ళ శివసేన వాళ్ళు కనిపించారు ఇది కానీ వాళ్ళని ఏమన్నా ఉన్నాయన్నది వాళ్ళ హయాలు వాళ్ళు ఉంటారు వాళ్ళు తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళు అవసరం పుట్టిరీ తీర్చేస్తూ ఉంటారు వాళ్ళు కనిపించారు వీడికి కనిపిస్తారు అసలు అసలు హక్తి పరిష్కారం దేని లేదు వాళ్ళని ఎలాగో ఏ హక్తికి పరిష్కారం అనేసి కానీ ఎవరికైనా వాతశితి అందరి మీరు ఎదురైన విన్నారా ఏ హత్య పరిష్కారం ఇంకే దాని చుట్టూ సెన్సేషనలైజ్ చేసేసి ఒక మనిషి అశాంతరంగా ఒక నింది మనిషి ప్రాణం బలి ఉన్నారు అనే మాట పక్కన పెట్టేసి దానికి వర్గం కులం ప్రాంతం ఇవన్నీ కూడా కలిపేసి గడిచే బాగుంది అక్కడ మనిషి తెచ్చుకుంటే మనిషి తెచ్చుకోవాలి ఇచ్చే మాట అందుకే బ్రిమెల్స్ ఉన్నాయి కానీ అది పద్ధతి కానీ ఈ మధ్య కావద్దు మా హిందువునా పర్వాలేదు ముస్లింగ్ తెచ్చిపోకూడదు హిందూ ఎంతమంది ముస్లైమంది హిందూ కశ్మీర్ లో ముస్లైనా పర్లేదు ఆదాయం గెలిచిపోయినా వల్ల ఇక్కడ ఎవరో కూడా తెచ్చిపోతారు ఇక్కడ దాని మీద మా హ్యూమన్ రైట్స్ గ్రూప్ అందరూ కూడా లేచేసి ఎంత హడానికి బోలిసే వ్యక్తిపోయినా పర్లేదు నష్టం తెచ్చిపోకూడదు అగ్ర బ్రాహ్మణుడికి తెచ్చిపోయినా పర్లేదు దళితులు తెచ్చిపోకూడదు అలా కాబట్టి ఇవన్నీ కూడా ఈ అస్మిత అహంకారము రాగము దేని అనేక దోషాలు వస్తుంది కాబట్టి అసలు కర్తని ఏను అనుకునే ఆలోచన తప్ప మీరు ఏంటి దేనికిలో మీరు కష్టం మీరు ఆలోచించండి ఒక అంశం తీసుకుని ఆలోచించండి ఇది గర్భిణం అవుతుంది ఆమె పది మాసాలు చూసిన ఆయనకు అర్థన ఆయన కర్త కాదండి రాబడి బయలాజికల్ ప్రాసెస్ ఇప్పుడు మ్యాసిమం ఉంది మ్యాక్సిమం వర్క్స్ మేఘమ్ ఖర్చు అవుతుందా కష్ట కాదు ఎందుకంటే ట్రేడ్ యూల్స్ అనేది పెద్ద ఫ్యాక్టర్స్ మొత్తం లోపు యొక్క అట్మాస్ఫియర్ ని ప్రభావితం ఒక హయ్యర్ పవర్ ఒకటే యాక్ట్ చేస్తున్నాం దాని కారణంగా ఇది మేఘన్ చకలం అక్కడక్కడ సముద్రంలో వన్ మీడియా ఇవాపరేషన్ కారణంగా దిగన్ దీంతో మేఘము వర్తించినది ఉన్నది ఒక మేఘానికి సంతృప్తి ఉండదు అయితే మేఘం క్లెయిమ్ చేయదు నేను వర్తిస్తున్నాను మనిషి క్లెయిమ్ చేయదు నా మూలంగానే నేను వర్షాలు పెట్టినది అంటే ఉంటాం నమూలంగా వర్షం పెట్టుకున్నాను ఇప్పుడు ఏదో పూజ పూజ ఏదో చెప్పి వర్తం మనం దోష్క శాంతి ప్రకారంగా వసంపడుతుంది మనం వసంధాము పూజ వర్షం విధంగా వసంతుంది వసంతులతో ఏం చేయాలి ఆ క్రికెట్ అంతా పూజిస్తుంది స్పూజిస్తూ చేయాలి ఎంత అద్భుతమైన వాతమిది ఏది మహాభాగ్యం వీళ్ళ ఆవాణం చెప్పడం విధంగా వర్షం పడింది ఈ భాగవతం ఎంత పవిత్రమే దాని విధంగా వర్షం వచ్చింది అని ఆ భక్తిని ఆ శ్రేత్త ఆ వ్రతానికి ఆ ప్రజలకి ఆ యజ్ఞానికే దాని శిక్ష చేయాలి వీళ్ళకి వీరేం చేస్తారంటే నామూలంగా వర్షం పడుతుంది టేక్ ఈ వాన్స్ టేక్ అడ్వాంటేజ్ సిచ్యువేషన్ మనకున్న శిక్ష లో సంకల్పించుకోవడానికి అయితే వంద సి తనకున్న ఒక స్టేటస్ ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఏదో ఏదో ఒక పిచ్చి వర్షం లేని పిచ్చి దానికోసం నేను వర్షం నిర్పించానుకోండి ఎంత కష్టం లేదు శాస్త్రానికి ఎంత విరుద్ధమైన నేను చేశానని తుందారనుకోండి మీరు తుందమడలో మీ కర్తృత్వం ఉందండి లేదండి తుమ్మడలో మీ కర్తృత్వం లేదు ఇప్పుడు దగ్గుతూ బ్రహ్మగురు ఉంటాడు ఏ దగ్గర ఇప్పుడు బాగుపడతాడు ఐదు దగ్గర ఉండదు గజాలవుతుందా తగ్గినప్పుడు అవ మహా దుఃఖాన్ని అనుసరిస్తాడు ఎంత పెయిన్ తగ్గేప్పుడు వీడు విసి ఉంటాడు దగ్గర ఉంటే వాళ్ళు దొరుకుతుంది వాళ్ళు దగ్గర మరి ఎవరు తగ్గుతున్నారు ప్రకృతి దొరుకుతాం ప్రకృతి కర్మానం ఆహారం అరిగించిదము గుండె కొట్నీ కొత్త ప్రసాదానికి కారణం మీరు గర్భవతి దృష్టాంతం చేశారు పది మాసాలు మోస్తుంది సిటీ పెరిగి బా సరే మనసులో తల్లిని మర్యాదగా అలాంటి చెప్పడం కోసం నేను పది మాసాలు కనిపించింది ఏం చెప్తాను ఆ అతి క్లియర్ ఆ వాల్యూని ఒక వాల్యూని కలిగించడం కోసం అలా చెప్తారు ఇండక్షన్స్ అధినా ఎన్ని చెప్తారు వ్యక్తిలో తీసుకున్నట్లంటే అసలు ఆమె కష్టం శిశువుకి జన్మ ఇచ్చాను అని ఆమె అనుకుంటున్నాను చెప్పేవాళ్ళు జనరల్ గా అనుకో ఏదో సంతోషిస్తారు దేని మీరు అన్నదే తింటారు కానీ నేను జన్మనిచ్చాను అని అనుకో ఒకవేళ అలా అనుకున్నారు అనుకోండి తప్ప కదా శిశువుకి జన్మని ఇవ్వడం ఉండదు శిశువు బెనిపిస్తుంది నేను ప్రసవించేదాముగా లాంగ్వేజ్ ఇస్తే కాదు మనకి లాంగ్వేజ్ మీద మనం గెవలాగ నేను ప్రసవించాను అనే వాక్యం తప్పు ప్రసవము జరిగినది అనే కృహప్రసవము అయినది అనాలిగానే నేను ప్రసవించిన అని నాకు తెలియదు ఎందుకంటే అక్కడ ప్రసూతి వచ్చిన ధర్మం దాంతో ప్రస్తృత్వం ఇది కూర్చొని ఇది జరిగి తద్వారు అవుతున్నాడు జరిగి దద్వాడవంలో ప్రస్తృత్వం నా జరుగుతుంటాడు కస్తత్వం వల్ల ఉండదు ఎందుకంటే అది లబు యొక్క ప్రాసెస్ లో భాగంగా వాడు జరిగి పెద్దవాడే అంటే మీరు రావాలి ఇంకా ప్రభుత్వాలు మీరు స్థాపించే మీరు ఎవరన్నా అంటే నేను వండి వడ్డించాను కాబట్టి వాడు జరిగిన వాడేనా మీరు ఆలోచించండి మీరు ఎందుకు ఆలోచించండి వండి వడ్డించడంలో మీరు ఛాయిస్తుందా చాయిస్తుండాలి తప్పించుకునే ఉండాలంటే నిండి వడ్డించడంలో చాయిస్తుందా ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు గ్రూహి ఉద్యోగం చేయట్లేదు కుక్కులు పెట్టుకోలేదు శిశు కర్మ కాను కర్మ శిశు లేకుండా కూర్చుని ఉన్నాడు నువ్వు ఒం కొట్టించుంది డబ్ల్యూ యాభై చాలు ఎండి ఒప్పించడానికి కానీ వెండి కొట్టించడం మానే డాది కానీ మరో దానికి కానీ సాగిస్తుందా లేదని చేస్తాయి చాలు సాయితో ఉంటుంది కదా మీరు క్లాస్కి వచ్చారు తీసుకున్నారు ఈ రెండు స్థాయికి విజయకు వాటి ఆరా ఇస్తే నేను మొక్క ప్రపంచం అంతా తిరిగి వస్తా ఉన్నా రెండు రకాలుగా ఉంటాను లీవ్ చెప్పాన స్వాదాలు ప్రతి పదార్థం చెప్పడం దాని తర్వాత చెప్పడం తర్వాత ఈ విధంగా ఒక అంగుళం పైకి వెళ్ళడం ఒక అంగుళం పెండికి వెళ్ళదు ఈ లీవ్ పెట్ట మాది లీవ్ వేన అవి మొత్తం ప్రపంచం అంతా అవర్ చేసి వస్తారో ఆ శ్లోకాన్ని తీసుకుంది ఇదే భవనం అభూత భవనం సో మీరు ఆ మీద వింటూ ఉంటారు మీదేమి సాగిస్తుంది నేను సాధిస్తుంది కాదండి ఏం సాధిస్తుంది ఏది సాధిస్తుంది ఇక్కడికి రావడానికి సాగిస్తుంది చూస్తాం అది నాకు ఐ హెవ్ ఎట్ యూ డోంట్ హెవ్ కానీ ఉంది అది చదువుకోవాలనేటువంటి ఉత్సాహం ఉంది అది మీకు భగవంతుడు ఇతర పాటలు జరిగే వ్యవస్థలో గవర్నమెంట్గా చేశారు ఇంకెట్లో వాళ్ళకి ఛాయిస్ ఆ కాల ఇస్తూ వస్తే నేను చూసుకుంటారు ఛాయిస్ ఇండియా అనిపిస్తుంది చాయిస్ లేదు ఒక ఆయన అన్నారు నేను బైపాస్ సబ్జిడీ చేయించుకున్నాను అని నేను అన్నాను దాంతో మీకు కస్తత్వం లేదండి ఎందుకంటే బై రిస్టేక్ చేయించారు ఇంకేదో గెస్ట్ చేయించారు లివింగ్ వేరే ప్రతి ఐడెంటిఫికేషన్ బాడీ అందువల్ల యూఆర్ లివింగ్ ఇన్ సొసైటీ వేరే హైలైతే జీవిస్తున్నారు ఆ భయంతో ఎప్పుడు కొట్టుకో ఆగిపోతుందో ఆగిపోతుందో అని భయంతో జీవిస్తున్నారు మరణ భయంతో జీవిస్తున్నారు ఈ రోజులో మీరు ఆపరేషన్ చేయడానికి మెడికల్ ఫీల్ రెడీ అయింది ఈ ఆపరేషన్ చేసేసే బాగా మొత్తం కానీ అదేమో మనస్సు దాన్ని సిద్ధపడుతుంది మీరు సాయిల్స్ ఏమైంది మీరు జస్ట్ గో ఎలాంగ్ విత్ దిస్ ఫీల్ సాయిస్తున్న కాబట్టి మనకి మీ దేంట్లోనూ మనం సాధించలేదు మన కత్రుత్వం దేంట్లోనూ లేదు ఆ సత్యాన్ని తెలుసుకుని సాక్షిగా నిలిచి ఉంది మీరు ఆ పని చెప్తే మీరు ఈశ్వరులకు సమానం అవుతున్నారు ఉపాధ్యాసత్వం ఇష్టం సాక్షిగా నిలిచి ఉంటే ఐడెంటిఫై నిమంటీ బయట పాయన్ కరో ఎక్తి వాళ్ళను నేను అహంకార అది వెంటనే నీ అంతఃస్కరణ ఆత్మాంత అంతఃకరణ అని అర్థం అజ్ఞానం చేత వ్యామోహితమైపోతుంది అంటే గదిగూడైపోతుంది ఒక భయంకరమైన శాంతిలో ఉండే నేను చేస్తున్నాను అనేక అభిత్వాన్ని తన మీకు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం ఇదే నాకు ఒక కుటుంబం అయితే సొసైటీ అడవటంలాగా ఇన్స్టిట్యూషన్ అడవటంలాగా ఉమ్మడి అభివృద్ధి రూపాయలు లాగా రకాల రూపాయలు లాగా ఇలాంటి ప్రశ్నలు మీరు అవ్వలేదు అది పద్ధతి కాదు అదే అవన్నీ మన సత్మృష్టం వల్ల నడుస్తున్నాయని కోడమే పెద్ద జ్ఞానం కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది లేదంటే సొసైటీ అవుతుంది ప్రాపర్స్ ఏమవుతుంది డీబీపీ ఏమవుతుంది బీఎన్టీ ఏమవుతుంది అది ఇలాంటి ఇష్యూస్ అది అది ఎవరు ఇక్కడ అదుపులో మన చేతిలో ఉండవుతుంది ఎట్లా ఉండాలి మనం అంటూ చేస్తున్నామో అది మనల్ని కంట్రోల్ చేస్తున్నాం రైతు బజార్లో రైతులకి ధర ఉంటుంది ఆ ధర వరకు కంట్రోల్ చేస్తుందా ప్రభుత్వం కంట్రోల్ చేస్తుందా లేకపోతే అది ఒక మెకనిజండి నాకి హ్యాండ్ సెట్ ఇది కూడా అది అభివృద్ధి ఇదే కదా కదా రైతు ఆత్మహత్యలు వీళ్ళే చేయొచ్చు వీళ్ళే కంట్రోల్ చేసి వీళ్ళు ఆత్మహత్యలు అంటే అందరికీ బిచ్చిపడ ధర జరగకూడదు బిచ్చి పడతారు చేయాలి అంతా కన్సరిస్తున్నాయి ధర్మ జరగకూడదు విధివాహి రెండు రేట్లు తీసుకున్నాడు ఎలా అంత సాంప్రస్ అదే కాలం చేస్తున్నాయి సో అనే సమాజంలోనే ఉంటుంది వ్యక్తి నా స్వరూపంలో ఇది ఆఫీస్ని దొరకడానికి ప్రయత్నం చేయాలి చెప్తాము నేను చెప్తా దీన్ని సాధాన్యం చిత్తముతోటి దేహంతో దేహము మేము దేహం యొక్క స్థితిగతులు నాకు దేహానికి మనము అని నాకు అందువల్ల దేహము నేను గడుపుతాం చిత్తము నేను చిత్త వృత్తులు నాకు ఇది అవివేకం దీన్ని అవివేకము అని వర్ణిస్తాను యోగా దర్శనం యోగాదర వివేకం వివేకం లేకపోవడం వివేకం అలా ఉంటుంది చిత్తము ప్రకృతి చిత్త వృత్తులు ప్రకృతి యొక్క జనముల యొక్క కార్యము ఇది వివేకం ఈ వివేకం లేకపోవడం పేరు అవివేకం కాబట్టి యోగా యోగాలో అవివేకము అని అంటారా యోగ భక్తి శాస్త్రంలో చట్టము నేను ఇదంతా చేసే వాటము నేను అనేది దృష్టికోనాన్ని భగవద్ముఖ భక్తులు ఏమంటారంటే ఇదంతా భగవంతుడు చేస్తున్నాడు భక్తులు అలాగే ఉంటారు చబర్మల రెడ్డి అయినా ఎట్లా అయినా మోత మోసుకుంటారు అంత కష్టతలతో ఆశ్చర్యతో మూత లాభం కలుగుతున్నాడు అంటే నేను మోసినది భగవంతుడు మోసుకున్నాడు భగవంతుడు మోస్తున్నాడు అన్నది అంత లాండుగా వెనక రావచ్చు భగవంతుడు మోగిస్తున్నాడు మోయిస్తున్నాడైతే అది కర్తృత్వం భగవంతుడే బాధితున్నాయి కర్తృత్వం అంతా నిపుణులు విసుకోవడాన్ని భగవద్ధి అని గర్తిస్తారు భక్తి శాస్త్రంలో అలా వర్తిస్తారు అంతేకాని కర్తృత్వాన్ని సమర్థం ఇస్తారు భక్తి శాస్త్రం అంటే శాస్త్రంలో హెచ్చి మాట నివేస్తున్నా ఈ సాస్కృతిని హక్తి కాదు సాస్తే ఇవే కర్త నీతికి ఇవే కష్ట ఈ స్థలం ఈ సమస్య వస్తుందంటే మళ్ళీ వాడే కష్టం కదా కదా అలాంటి ఇక వేదాంత శాస్త్రంలో ఈ కర్తృత్వం తన మీద వేసుకోవడాన్ని అధ్యాస భాష మార్గించటేమో అవివేకం ఇంకొకటి భగవతి విముఖత ఇంకొకటి అధ్యాసూ ఒకటే భాష ఆర్జీ చేసి ప్రస్తుతం మారింది అంటే ఒక అధ్యాస సో ఒకదాని యొక్క బ్రహ్మం మరొకదాని ఆలోచించట దాన్ని అధ్యాస అంటారు మీరు ఆలోచించండి మీరు కాప్లో వస్తాడు కాప్లో వచ్చి అరవై మైండ్ల వేగంతో వస్తాడు వీరేమంటాడు అరవై మైళ్ల వేగంతో నేను వచ్చాను అని అంటాను ఎందుకంటే వీడు నిజంగా వీడి బాడీని అరవై మైళ్ల వేగంతో పరిగెత్తిస్తే మీరు ఒక్క అమ్మాయిలో పరిగెత్త ఎన్నికలన్నీ దిరిగి విరిగిపోయి నిగ్గైతే అక్కడ తీసుకెళ్తాడు అరవై మైళ్ళు పరిగెత్తాడు ఏదైనా ఒక రోబోట్ ఉంటుంది అంత వేగంతో పరిగెత్తే రోబోట్ కట్టేసి కాల్వ్ చేతులు అలా వీటినాన్ని కట్టేసి దానికి అరవై పరిగెత్తి వేగంతో దానికి దయారు చేసి ఇచ్చేసి అరవై వేగంతో కాల్వ్ చేతులు తీసి వేసి వేగం వీళ్ళు పరిగెత్తే ఒక మైలు దూరం వాటే ప్రాణాల అరవై మైల వేగంతో వస్తుంది అంటే అరవై మైళ్ళు వేగం వీడికి కాదు కానీ వీళ్ళు ఇదో కదరకుండా చెప్తున్నారు ఈ అవయమైన వేగము అనేది కారు యొక్క వేగం ఆ వేగాన్ని తన దేహం మీద అభ్యాసం చేస్తుంది కారు వేగాన్ని దేహం మీద అభ్యాసేస్తుంది అదేవిధంగా దేహమునందుండే క్రియలు సో దేహము వెళ్తుంటే నేను నడుస్తున్నాను కారు పరిగెత్తుంటే నేను పరిగెత్తున్నాను ఉన్నాడా లేదా కారు యొక్క పరుగులు తమలో వస్తున్నట్టుగానే దేహము కారు ఉంటుంది ఇదంతా వెహికే ఈ రకము వల్ల ఉండే చలనాన్ని అధ్యాయ చేసుకుంటారు ఎప్పటికీ కూడా ఇప్పుడు చూడండి నేను ఇక్కడ దేశంలో ఉన్నాను అని నేను దేశంలో ఉన్నాను అన్నట్టు దేహము ఈ దేశంలో ఉన్నది ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఉన్నాను అని వీడు అన్నాడంటే ఇక్కడ యొక్క జ్ఞానం ఉండాలి అక్కడ జ్ఞానం కూడా ఉండాలి ఇక్కడ అక్కడ రెండు వీడికి తెలుస్తూ ఉండాలి రెండు తెలుస్తూ ఆ రెండిట్లో ఒక తోట దేహం ఉండాలి ఒక తోటే ఉంటుంది దేహం ఆ సంగతి కూడా వీడికి తెలుస్తూ ఉంటారు నేను ఇక్కడ ఉన్నాను అనగలుగుతారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అనే వాక్య ప్రయోగం వీడు ఇక్కడ ఉన్న దేహం అవుతాడా లేక ఇక్కడ అక్కడ ఇక్కడ ఉన్న దేహము అక్కడ దేహము లేకపోగా ఈ సర్వమును తెలుసుకునే చేతనుడు అవుతాడా ఏమిటవుతుంది ఈ సర్వమును తెలుసుకునే చేతనుడు అవుతాడు అయితే దేహ దేహాభిమానం ఎంత దృఢంగా ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ సత్యాన్ని వాడు గుర్తించలేదు గుర్తించలేక ఇక్కడ ఉన్న దేహంతో వీడు అభ్యాసం చేస్తున్నారు ఇక్కడ ఉన్న దేహం అసలుకి అక్కడికి వెళితే నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి ఉన్న దేహం అక్కడికి వెళ్ళినప్పుడు నిజానికి వీడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన దేహం అవుతాడా లేక ఇక్కడ అక్కడ అనే దేశ విధానాన్ని ఇక్కడి అక్కడికి ఒక ద్రవ్య సముదాయము దేహ సంఘాత రూపమైన దేహము కదలి వెళ్ళుతా అనే చలనాన్ని ఆ చలనంతో పాటుగా స్థలాన్ని ఆ చలనంలో భాగంగా ఉన్న ద్రవ్య రూపమైన దేహాన్ని ఈ దేశాన్ని ఆ దేశాన్ని ఆ కాలాన్ని ఈ చలనాన్ని దీనిని అంతనే తెలుసుకుంటూ ఉండే సాక్షి చేతనుడు అవుతాడు వీడు అయితే దేహం అవుతాడు సాక్షి చేతనుడుతాడు వాస్తవంలో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే అనుకోండి చెప్పాల్సిన దేహం చెప్తే పర్వాలేదు కాదు చెప్పేయనుకోండి నేను ఎక్కడి నుంచి ఇట్ ఇస్ ఇట్ ఇస్ కరెక్ట్ కానీ కాలు జం నోరు పెట్టుందని మీరు అనుకుంటున్నా మూరు జమను చెప్పేది మనస్సు మనస్సు చెప్పే మనస్సు సంకల్పిస్తే మాకు చెప్తుంది మోరు మీరు చెప్తుందా లేకపోతే మనస్సు చెప్తుంది కాబట్టి యొక్క నీటిని మనస్సు తండ్రి లేచి ఆ మనస్సుతో వీళ్ళు మమేకమై మనస్సు నుండే అహీకారాన్ని తన మీద వేసుకుంటారు మహిళ మనస్సు నుండే కర్తృత్వాన్ని తన మీద వేసుకుంటారు మహంకారంటే ఈ శ్లోకం చూసినాం ఆత్మ దీంతో కష్టగారు నేను ఎందుకంటే ఆ శ్లోకం అశ్లోకానికి ముందు సంస్కృత భాష సంస్కృత భాషని సృష్టించింది నేను కాదు దాన్ని బుద్ధిలో ప్రవేశపెట్టింది నేను కదా గురువులు ఇలాంటి ఎక్కువ వివిధంగా శ్లోకం అర్థమైంది అంటే ఎలా నియమాలకు కాసేస్తాను ఇవన్నీ కాసేస్తున్నాయంటే హండ్రెడ్ ప్లస్ కాసేస్తున్నాయి శ్లోకం అర్థమైంది ఇక్కడ రెండు రెండో అభిప్రాయాలు ఒక అభిప్రాయం ఏంటంటే వన్ ఆఫ్ ది కాల్సెస్టీస్ మార్చాలి ఒక అభిద్రాయ అది కూడా కరెక్ట్ నియోములకు సాధిస్తుంటే శ్లోకం అంటే చూడండి నియోముల అనేకమైన కారణాలు ఉన్నాయి టీచర్ పసండిసే విధమైన కారణాలే కదా మీరు ఎక్కడికి అవే కదా ఇది ఎన్ని కారణాలు రాము దేశము ఇవన్నీ కూడా కారణాలు కావాలి అవే కారణాలు అవన్నీ ఉన్నాయి వాటితో పాటుగా నేను ఒక కారణం అవనంటారా కాదంటే అన్ని కారణాలతో పాటుగా నేను కూడా కారణం అవ్వంటారా కాదంట అంటే చూడండి మీకు నీ బుద్ధికి వివేకం ఉందా లేదా మీకు నీ బుద్ధికి వివేకం ఉంటే ఆ వన్ అనేకల్లో ఒక కారణం కూడా నువ్వు కాదు మీకు నీ వివేకం లేక నేనే చిత్తము చిత్తవృత్తు రావి అనే అవివేకంలో ఉన్న పక్షంలో ఇన్నో మనకు సాధ్యత్వం ఒక కాదు పోతాం అధ్యాత్మికేతం కూడా కాబట్టి ఏ రసంగా చూసుకున్నా ఆత్మ చైతన్యముందు సత్వత్వము ఉండదు ప్రధానం చెప్పేసి ఇంకొక మొదటికి నేను భాషలో జరిపోతాను ఇప్పుడు చూడండి క్రియా అన్నది ద్రవ్య ధర్మ ద్రవ్యముల ఉంటుంది క్రియ క్రియ ద్రవ్యంలో ఉంటుంది క్రియా ప్రకాశంలో సూక్ష్మమైన ప్రకాశంలో క్రియ ప్రకాశముని కూడా దర్శిస్తూ ఉండే ఆత్మ ప్రకాశంలో చైతన్య ప్రకాశంలో క్రియ శుభరాబు ఉండదు కాబట్టి మీరు జనమీద కదలికి ఉందనుకోండి జనమీద కదలిక ఉన్నప్పుడు ఆ కదలిక కాంతి అన్నీ ఉండదు ఎందుకంటే కాంతి ఆ తెర యొక్క హద్దులకు శిక్షడి ఉంటుంది అక్కడే ఇప్పుడు మీరు కాంతి కావలేదు కాంతి గౌరవం ప్రారంభి ఏమవుతుంది చూసినా ఇక్కడ కనపడుతున్న గోమ కనపడుతుందో ఇక్కడ కనబడుతుంది అలా కనపడుతుంది కదా ఇక్కడ కనబడుతుందో అక్కడే కనపడుతుంది కాబట్టి కాంతి ఎక్కడికే కట్టడం కాంతి స్థిరంగా ఉంటుంది స్థిరమైన కాంతిలో చరణం కనపడుతుంది ఆ చరణం ఎవరిది సిరింది జనం కాబట్టి చరణానికి కట్టంగా ఉందని నేను అనొచ్చు అదే సిరిమే కారణం కానీ కాంతి కారణం కాదు అదేవిధంగా ఈ దాంతిత ప్రకాశం ఉంది ప్రత్యోత్సం ఉండడానికి వీలు ఎందుకంటే ప్రకాశమే అది వ్యాపకం జనం ఉండాలంటే దేశం కేవలం వ్యాపించబడి అవ్వాలి అంటే దేశంలో దేశం వ్యాపకంగా ఉండాలి ఆ దేశంలో ఓ చోట ఉండి ఇంకో చోట ఉండదు వ్యాప్యము అంట వ్యాప్యం అంటే ఇది చేపకము అంటే అల్లిది దేశం వ్యాపకంగా ఉండాలి పదార్థము వ్యాప్యంగా ఉండాలి ఈ వ్యాప్యము దేశంలో ఒక కోట నుంచి ఇంకోటి వెళ్తుంది చరణం జరుగుతుంది మీరు చైతన్యం తీసుకోండి చైతన్యము దేశము ఈ రెండు దేశము అంటే ఈ రెండింటి వ్యాప్త్య వ్యాపక భావన ఎలా ఉంటుంది చైతన్యము వ్యాపకము దేశము వ్యాప్యము ఎందుకంటే దేశాన్నే తెలుసుకుంటూ ఉండేది చైతన్య దేశాన్ని ప్రకాశింపజేసేది చైతన్యం కాబట్టి చైతన్యం వ్యాపకంగా ఉంటుంది దేశము వ్యాప్తంగా ఉంటుంది నిజానికి దేశాన్ని దేశం యొక్క అభావాన్ని దేశంలో ఉండే భేదములను అన్నింటిదే తెలుసుకుంటూ ఉండేది చైతన్యం కాబట్టి చైతన్యం వ్యాపకం దేశము వ్యాప్త్యము కాబట్టి దేశం అనేది చైతన్యంలో ఓసారి వచ్చి ఇంకోసారి పోతుంది కానీ చైతన్యం దేశంలో ఓ చోట్ నుంచి కావాలి చైతన్య దేశంలో ఒకటోటి ఇంకోటో కదిలే పక్షంలో ఆ కదలికలు రికార్థ చేసింది ఎవరు ఇంకో దేశం కావచ్చు అంటే అదే అసలైన దేశంలో దేతనీయం కాదని చేసింది నాకు ఏ విధంగా వ్యక్తి ప్రమాణం వ్యక్తితో కూడా ఆత్మచైతన్యం కదలిత సంభవం కాదు కదలితే సంభవం కాకపోతే ఉంటే తత్వృత్వం ఏం చెప్తుంది కేవలం తత్రుత్వం ఆత్మస్వరూపంలో రావాలి అంటే ఇంద్రియ దేవేంద్రియాలు లేదు వ్యామోహము అభ్యాస అధ్యయనం చేరస్పరాధ్యాస భాష్యమే అది ప్రదీయ ఇక పదాన్ని ప్రభా సుస్తమ్యా అది ప్రకృతి అంటే ప్రకృతి నుంచి జగత్తు పుట్టింది అంటే జగత్తులో గుణముల చలనం ఉంది గుణముల యొక్క శోభ గుణముల కలగాపూడము ఒక చోట సత్వం ఎక్కువ ఉంటుంది రజస్సు తమస్సు తక్కువ ఉంటాయి ఇంకో చోట రజస్సు సమస్య ఎక్కువ ఉంటాయి సత్వం తక్కువ ఉంటుంది ఈ రకమైనటువంటి పేరు అది ప్రకృతి నుంచి ప్రకృతి సామ్యావస్థ ప్రకృతిలో మూడు సమానంగా ఉన్నాయి ఇది సాంస్కృతికం సాంస్కృతిక ఎలా సుచేషిస్తున్నారు దాని గురించి పెద్ద ఆలోచన లేదు ఎలా సుచేషిస్తున్నారు ఆలోచించి ఇస్తాడు ఇది ప్రధానం చెప్తే ఉంటారు ప్రధాన మాయారిటీ ఇంటికి చెప్తే అంతే అది సో ఆ ప్రకృతి ఆ మాయా స్థితికరణాలు అక్కడ అది సామన్ ఇంకా సంతోషం ఇష్టమవుతున్నప్పుడు ఇంటిని క్రియంలో ఉంటాయి దుట్టం కాకుండా ఉంటారు జగత్తు వచ్చేటట్టి మంచి భూతముల దగ్గర వచ్చేటప్పటికీ ఆకాశం చాలా సూక్ష్మంగా ఉంది స్కృతిని చాలా స్ఫూరంగా ఉంది అంటే ఆకాశంలో తమోగుణ అంశం చాలా నీమరులో సత్వాంశం వీలం ఉంటుంది అంతా తమోగుణ ప్రధానంగా ఉంటుంది ప్రతి లైఫ్ ఉన్నంత వరకు అక్కడ రజస్క్రీము ఇంటెలిజెన్స్ ఉన్నది ఒక సత్వం ఉంటుంది నీమరు మేము వరకుగా స్ఫూలంగా అంటే నాన్ లిగిల్ మెటీరియల్ మార్క్స్ పొద్దు కాబట్టి చుప్రదనంలో యొక్క మేళవింపులో చాలా పెద్ద మార్క్స్ వచ్చింది అదే అదే మేనిఫెస్టేషన్ తీసుకుంటారు సీనియర్ అంతా కూడా ప్రకృతి ప్రకృతే క్రియమాణాన్ని అన్నది ఒక శక్తి కానీ జాతాహన్నతో పంటిన్యూ చేసుకోవాలి ప్రకృతే జాత లోక లేదు జాత అని బాహ్యతాలలో ప్రకృతి నుంచి పుట్టి అయింది ప్రకృతి నుంచి పుట్టి అయిన వాళ్ళు కానీ ప్రకృతికి పుట్టాలనుకోవాలి జాతీయ జాతాహ అనే మాట లేదా ప్రకృతి ప్రహారంగా వస్తున్నాం అది కూడా వస్తున్నాం పర్వాలేదు పర్వాలేదు ఎవరండి చెప్పింది సత్వర విస్తరం టీవీ అవి కార్య కథన కార్య పరిణత హూపాయి గుణా ఇక గురి ఈ ప్రకృతి నుంచి పుట్టిన గుణాలకి సప్రవేస్తున్న గుణం లేదు ప్రకృతి నుంచి పుట్టడం ప్రకృతి సామ్యావస్థ సామ్యావస్థి అంటే శోభ కలుగుతుంది శోభ అంటే చలన ఐదు క్రియ డిస్టర్బ్ ఇష్టపడిపోతే ఇప్పుడు వేర్వేరు మేళ వింపులలో వేరు వేరు పదార్థము ఇష్టం ఆ విధిస్తాయి ఇప్పుడు క్రియ ఉంది ఈ చలనము వేటి వల్ల జరిగిస్తుంది వేగం చేయాలి చట్టన ఎలా చెప్తారు మీకు వెళ్ళి ఇలా కడిగిన ఇలా కలిగినప్పుడు ఈ మోడల్ సైజు ప్రకారం నీళ్ళు వాళ్ళు చూస్తారు ఏమంటే ఈ కదలికలు అనక మెంటల్ విల్ మెంటల్ ఎగ్జప్షన్ ఉంది మైండ్ గ్రెయిన్ మైండ్ యొక్క మూమెంట్ ఉంది మైండ్ ఏం చేస్తుందంటే వాళ్ళు బ్రెయిన్ అంటారు బ్రెయిన్ ఏం చేస్తుంది బ్రెయిన్ మీద మైండ్ అంటాం బ్రెయిన్ అంటే అనాటామిక్ అంట మైండ్ అంటే అది ఇండియా అంత ఇండియా బ్రెయిన్ అంటే అనాటామిక్ ఫిజికల్ యాక్టివ్ అన్నప్పుడు కన్ను అంటే సింపల్ ఒక అంశము గౌలకం అంటే ఫిజికల్ అండ్ ఎనోటామికల్ సింటే అది జ్ఞానానికి సమయం ఉంటుంది చాలా ఫోక్స్ సరే సో అసలు మైండ్ ఒక సందేశాన్ని ఇస్తుంది చెయ్యి ఓ చె నువ్వు పది నువ్వు ఏదో సందేశాన్ని ఇస్తుంది ఆ సందేశాన్ని అందిపుచ్చుకుని నెర్మో కెనాలి ద్వారా చేయబడుగుతుంది అవునండి చెయ్యిలో ప్రాణం లేకపోతే కలిగేస్తుందా ప్రాణశక్తి ఉంటే కలుగుతుంది అయితే చరికల్ తో వాణ సమయం అది ఎవరు చేస్తున్నా ఎవర కాబట్టి ఇక్కడ వెళ్ళిపోయినాయి జ్ఞానాంశామస్సు రజస్సు ప్రాణము సమస్య నిముకలు మావసం ఉండదు మీరు కలిస్తే చేయగలిగిపోయిస్తా నువ్వు కలిసి చేయగలిగి నేను కలిసి కరిగిస్తాను మీరు కలిసి కూర్చునిస్తాడు నువ్వు కలిసి నిలబడతాడు ఆలోచన చేస్తున్నాడు అనుకోవాలి దాంట్లో సత్వాంశం యొక్క ంశం సత్వగణాలు చెప్తే కార్యం పరిగెడుతున్నాడు అనుకోలేదు సత్వము రజస్సు కూడా ఉన్నారు కదా మీరు కలిసి తీసుకున్నాడు అనుకోలేదు సత్వము రజస్సు ప్రాణం అవుతుంది కథనికి ఏమవుతుంది కదా చూడాలి మనం చూడాలి ముస్లిం చూడాలి ముస్లిం చూడాలంటే సంకల్ప శక్తి ఉంటుంది కన్ను తిరిగి చూడము అని ఇది శక్తి సమస్తూ ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీలో మెంటల్ యాక్టివిటీలో సత్వం ఉంది జ్ఞానేంద్రియుడు యాక్టివిటీలో సత్వ్రదస్తులు రెండూ ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీస్ లో సత్వ్రద సమస్యలు మూడు ఉంటాయి మొత్తానికి క్రియలను గుణములే సత్వరస్తు గుణములే సరకదుందండి నేను ఇబ్బంది కదా ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేనే అంటే దేహేంద్రియ మనస్సులు నేనా అన్నది కాహేంద్రియ మనస్సులు నేనే అంటే మీరే కట్ట అంటే దాంట్లో సందేహం దేహేంద్రియ మనస్సులు నేను కాదు నేను దేహేంద్రియ మనస్సు సంఘాతము కంటే విలక్షణమైన వారము ఇది క్షేత్రము దేహేంద్రియ మనస్థులకు క్షేత్రము అంటే నేను క్షేత్రమును తెలుసుకునే సాక్షి క్షేత్రముడనే కాని నేను దేహంద్రీ నమస్తే నేను తానే అనే మాట ఈ నాలుగు గోడల వచ్చిన చెప్పాను ఈ నాలుగు గోడల మధ్య దాటి చెప్తే నన్ను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో బయటికి ఎంతకూడదు లౌకిక ఎంతకూడదు లౌకికే కాదు వైదికి బుద్ధి చెందకూడదు వైదిని ఎన్నివ యాగాలు చేసుకుంటున్నాడు వాళ్ళకి చెప్పకూడదు అది బిడ్డలు ఎగం జరగలేదు మహాత్ములు వాళ్ళేదో సన్యాసులు అంటారు ఆశీర్మాలు అంటారు బాధీకొడు ఎందుకంటే వాళ్ళు దేహాభిమానాన్ని పెంచి పోషించుకుంటున్నారు తమ తాము దేహాభిమానాన్ని పెంచి పోషించడంతో శిష్యులు కూడా దేహాభిమానాన్ని పెంచి పోషించారు అది వాళ్ళ చూసి ఆ గలం ఎవరో కొంతమంది ఉంటారు ఏతం ఏతం లేదు చెప్తున్నారు అన్నట్టుగా ఎక్కడో కుర్చోడు ఒకరుంటాడు అక్కడ కుర్చోడు ఒకరుంటాడు నీళ్ళు అంటూ ేహం కాదు మనసుకు కావు ఇంద్రియం కాదు నేను కర్తం కావు భోక్తం కావు నేను వీళ్ళంటే అంటాను బుద్ధిలో పెళ్ళిందని అంటాను వాళ్ళు ఎందుకంటారు అంటే వాళ్ళ ఫిక్ష అంటారు మాటలో బయటకు వెళ్ళి పెట్టాలనుకోండి ఎవరగట్ట ఎవరిగట్ట మెంటల్ హాస్పిటల్ చాలా నిజం నేను అయితే ఆల్వీస్ మీకు నాకు ఇంత ప్రెస్ నాకు కంప్లైంట్ అంటే ఇది సేఫ్లో ఉందని మీరు చూసినట్టు దొరుకుతాయి కాబట్టి మనం చేయాల్సిందే మరింత అహంకారంతో మరింత అభిమానంతో మరిన్ని కర్మలు మరిన్ని ఫలాలు అయినా చేయ ఈక్షన్ ఇట్ ఈజ్ వెరీ డిస్ట్రాక్షన్ అభిమానంతో కర్మలు లేదా అక్కడ నేనే అభిమానంతో విల్ పవర్ అని ఎగ్జప్ చేసి యాంగల్ వ్యూ తెలుసుకునే ప్రజలంతర స్వీకరికి సాధనంగా మార్చేసి అలా కర్మం చేస్తే ఏదో ఎంత కోసం కర్మంగా చేస్తూ ఉండటం అనేది ఇట్లా అది మనిషికి సంసారంలోకి అంత బంధుని దగ్గర చేస్తుంది తప్పిస్తే సంసారానికి నిమిత్త తర్వాత మీరు యథార్థమైన ఆనందాన్ని ఇవ్వచ్చు యథార్థమైన ఆనందం ఎప్పుడు ఉంటుందంటే రష్టాక్ష్యం ఉన్నప్పుడు రక్షం దాంతో మీరు అబ్జార్ట్ విలీనమైపోవాలి విలీనమైపోవడం అంటే ఏమిటి విలీనమైపోవాలి కర్త క్రియ క్రియమానము నేను కర్తను నేను క్రియను చేయవాడము ఇది క్రియ చేయబడేది వీరెందుకు క్రియ చేయబడుతోంది అనే విభాగం ఇప్పుడు చేస్తున్న ఈ క్రియ ఆ ఫలం కోసం భవిష్యత్తులో రాబోయే ఆ ఫలం కోసం చేస్తున్నాను నేను మీన్స్ ఎండ్ రిలేషన్షిప్ విలీనమైపోవాలి క్రియ ప్రివిజెంట్ విలీనం అయిపోవాలి అయిపోతే ఒక స్టేట్ లో ఉంటా యాక్షన్ ఉంటుంది యాక్షన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది యాక్టర్ ఉంటుంది యాక్టర్ పదం వాడకూడదు మీరు అన్న కుసండి యాక్టర్ డీయర్ లాగా మీరు స్టేట్ అని నేను అమెరికాలో యాక్షన్ యాక్టర్ అన్నా అంటే ఒక టైం లేదు అన్నారు తనకి యాక్షన్ డీయర్ అన నేను అన్నా అంటే హాలీవుడ్ యాక్స్టర్ టేపిక్ వస్తారు నా ఎలాంటి క్లాస్ లో చూసుకున్నప్పుడు యాక్షన్ యాక్స్టర్ యాక్టర్ అది త్రిపుటి డోన్ బుక్స్ ఇంకా ఉంటే ఎండ్ ఇన్ వ్యూ ఉంటే యాక్స్టర్ వస్తాను ఎండ్ ఇన్ వ్యూ యాక్ట్ యాక్స్ట్రా అండర్స్టాండ్ ఇట్ బెటర్ త్రిప్ టెక్నికాలజీ మీద కోపం అంటూ ఉంటాను నేను సో ఈ రకమైన విభాగం దివిషన్ ఈ స్పిరిట్ ఈ డివిషన్ ఇది ఇప్పుడు మీరు తెలియజేస్తున్నారండి తెలియజేస్తున్నారంటే ఏం చేస్తున్నారు ఇది తీసేదో చేస్తున్నారు ఇది క్రియ ఎక్కడుంది మీదే ఉంది ఇల్లు దేహాభిమానం ఉన్న చోటే ఒకటి ఉంది క్రియ కర్త ఎక్కడ ఉన్నారు మీదే ఉంది క్రియమానం ఎక్కడుంది బది కావచ్చే వ్యక్తి So, when you are one man and you are splitting your cells into three, behaviours occurring in the inner body and presence up us as of the inner body, you are splitting your cells into two. You are splitting yourself. And if you split each bucket out, so we take every step at arriver on my request. You kantor everything down. So an idea of categorization. Transcend Motherтр Sparkling. మధ్యాహ్నం రెండు గంటలు ప్రేమిస్తున్నాను అంటే నాలుగు గంటలు ద్వేషిస్తున్నాను ఇప్పుడు వీడియో చేయడు వీడు ప్రేమించే వీడిసి వీడే ద్వేషించినోడు వీడే ప్రేమ ద్వేషం అపోజిట్స్ ఈ రెండో అపోజిట్స్ వీడే సో ఏదో కార్టూలో చేసిందా కార్తూలో ఏమవుతుందంటే అది ఉంటుంది పర్టికులర్ క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ ఏదో లిఫ్టీ మోక్ అలాంటి మోసం ఏమవుతుంటుందంటే ఇటు వెళ్ళాలనుకుంది ఇది ఒక అటు వేదాలంటుంది అప్పుడు మీరు ఏమవుతుందంటే ఆ లిక్కి మోసం ఒక రోజు ఒకటితో ఒకటితో మరిస్తుంది ఇంతకు తప్పి దానికి అర్థం అవుతుంది అలా చూడాలి కానీ మళ్ళీ వచ్చి కనిపిస్తాయి అలాగే చూస్తారు రాష్ట్రం చూడండి అలా వస్తుంది ఇది జరుగుతుంది రెండు సార్లు అయితే పర్లేదు రెండు సార్లు అయితే పర్లేదు మీరు డే అర్థం డే అర్థం డే ఐదు వందలు ఐదు వచ్చి ఐదు వందలు ఐదు వచ్చింది ఇంకా ఒకే పర్సన్ కట్టబోతుంది ఐ లవ్ డిస్పర్సం ఐ హెల్త్ అయిపోయింది స్ప్రిట్ అయిపోయి అక్కడ పర్సన్ మారింది కానీ లవ్ నుంచి ఐదో వన్ ఐదో ఉంది స్పీట్ అయిపోయింది ఇది ఎక్యూలేట్ అవుతుంది తర్వాత ఒక మారం ఫిఫ్టీ పర్సెంట్ అయింది అంటారు ఎవరికి కావాలి సంఖ్య ఏంటో బాధ్యత సంఖ్యలో ఏంటో అవి కావాలంటే వాళ్ళతో చూద్దాం అదే దాని సందర్భం అధినవేశంలో పెద్ద అలా కాకుండా ఉండదు అంటే ఉన్నప్పుడు యాక్షన్ ఇస్తే ఉంటాడు అద్భుతమైన ఆనంద స్థితిలో జరుగుతుంది మీకు బాగా ఇష్టమైనటువంటి డిషన్ లో కూడా జరుగుతుంది మీకు బాగా ఇష్టమైన దిశ అంటే ఆ డివిజన్ ఓవర్కమ్ చేసే స్థితి రావాలి బాగా ఇష్టం అనుకోండి నేను లడ్డు మంచి భక్తి ఇస్తాడు డివిజన్ ఉంది ఆ డివిజన్ ఆనందం ఆ లడ్డు మొక్క ఉంటుంది మొక్క ఈ లోపల ఏదో ప్రశ్న పెడుతుంటే ఆడుకుంటా గర్థం చేయదు ప్రశ్న హేమం వెళ్తుంట అలా లబ్ది మొత్తం తెలుసుకున్నప్పుడు తినేవాడు తినబడేది అనే విభాగం విలేదు తిన్నత తినేవాడు తినబడేది అనే విభాగం తిముఖలో విలేదు వెరీ హ్యాపీనెస్ అయితే అది ఇది మైండ్ ఏం చేస్తుందంటే దాన్ని మెమరీలో వస్తుంది కన్వర్స్ ఇచ్చేది మెమరీ అండ్ దెన్ మైండ్ ఏం చేస్తుందంటే ఆ హ్యాపీ ఈవెంట్ ని స్క్రిప్ చేస్తుంది ఎలా స్క్రిప్ చేస్తుంది మీ హ్యాపీనెస్ డిపాయిడ్ బై ని అండ్ డిపాజిట్ మీ బాప్ ఎంత్రిప్ చేస్తుంది దాన్ని అహంకారా ఎప్పుడైతే స్పీట్ చేసిందో ఆ ఎక్స్రాప్షన్ జరిగిపోతుంది మీరు వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ ఇంకొక నాకు ఇంకేదో ఈ రోజు కాబట్టి జీవితంలో ఎప్పుడైనా ఆ విధమైన ఆనందాలు అనుభవించిన సమయాల్లో కర్తృత్వ హోంపరి ఉండవు కర్తృత్వ హోంపించాలను ఆనందం అనేది ఉండదు ఈ నియమాటా కేవలం లకి వచ్చిందో పూజలకి వాళ్ళకి వస్తుంది నేను అనుకోదు అని నెడితే సమానం పూజ చే అనేది కంటే డివిజన్ అలా ఈ పూజకు ఫలం అయింది అటువంటి కర్మ నేను ఏమని కర్మ కూడా చేయని చెప్పాలని మొదటి భేదం కలిగిన తద్దు పాపం అదేనే తెస్తున్నట్లు అయితే కమో అయిపోతుందో నీ చేసేదో కానివ్వాలని దాన్ని ఆశ్చర్య కానీ లోకైనటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఒక ఫలా ఫల ప్రశ్నతో కర్మ చేసేయాలని చెప్పి నొద్దుగా చేసింది చెప్పి అసలు అప్రోచ్ం చూస్తే నొద్దుగా వేయాలి ఇంత ఇంత విజయ ఉన్న పండితుడు ఏ లోహం సామ్యకరణ చేస్తున్నాడని నొత్తిగా అయ్యింది అన్యకర్మంలో ఏందో అప్పు ఉంటే లైవం వస్తే అంటే దీపధ్యయంటే అది అన్ని రకాలుగా ఈ అజ్ఞానం ఇలా కొనసాగుతం ఉంటుంది అహంకారాత్మా ఇప్పుడు ఆ పదాన్ని వ్యాఖ్యానించుకున్నారు చాలా బాగా వ్యాఖ్యానిస్తున్నారు కార్యకరణ సంఘాతే అంకాలుంట్యకరణ సంఘాతం సంఘాతం అంటే కాంప్లెక్స్ కార్యం అంటే దేహం ఉండే కరణ అంటే ఇంద్రియాలు ఇంద్రియాలన్నీ ఐదు ఐదు ప్రస్తుతం ఏకాదశి ఇంద్రియా సో ఈ దేహము ఈ దేహాన్ని ఎందుకు తిరిగి ఉండే ఏకాదశి ఇంద్రియాలు ంత కాప్లెక్స్టమంటే కాంప్లెక్స్ ఇదిగా ఈ జటన్ కార్నర్ ఇదే కాంప్లెక్స్ ఇంకేదైనా షాపులు ఉంటాయి మసా ఉండి వాళ్ళు ఉంటాయి సన్యాసి కూడా ఉంటారు బ్రహ్మ అన్ని వెరైటీ ఇదే వెరైటీ కాదు వాళ్ళ వాళ్ళకి ఇదే వెరైటీ వాళ్ళందరూ పాప ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కావాలనుకుంటే మా ఫ్యామిలీ మెంబెర్స్ కాదు ఒక మాఫీ కూడా ఉన్నారు ఇది రియల్ బాగున్నాయి కాబట్టి కాంప్లెక్స్ అలాగే ఇది ఒక అనుకుంటే తత్వ వ్యక్తుల ఉన్నాడు మూడు ఉంటాయి తత్వ ప్రధానమైన బుద్ధి ఉంటుంది కేవలం తపూప్ర ప్రధానమైన ఎముకము కాల్షియము ఇము అనుభవం ఈ కార్యకరణ సంఘాతం ఉంటుంది ఈ కార్యకరణ సంఘాతముందు ఆత్మ ప్రతిగా ఆత్మ అంటే నేను అని అనుకుంటున్నా దానికి అహంకార ఆత్మప్రతిగా అహంకార ఆత్మాకరణ సంతో ఆత్మస్ అహంకారేనా అహంకారేణం చేత అంటే అంటే నా నా పలు విధముగా వ్యామోహము చెంది బయటవాడు నేను వ్యామోహం ఇది పలు గ్రహంలో వ్యామోహం కదా మనం చెప్పంటారా నేను కుట్టాను దేహం అభిమానం ఉంటేనే వెళ్తారు కదా నేను మరణిస్తాను అభినవేశాన్ని ఇలా ఏమన్నా ఇంకా తినిపిస్తే కొంచెం గౌరవం లేదు అది మీరు విధించలేదు మూహ నూర అంటే ఒక అర్థం ఉంది ఢిల్లీ డేట అని పోలీడ డేటే కాస్తాను నా ది అది అని డెలిపిస్తాను ఎదురు తెలుస్తుంటే ఆ దేహానికి సంబంధించి ఓ సము ఏదో ఫలానా అభివృద్ధి పిచ్చిందను నేను పుట్టాను అదే నేను చనిపోతాను ఏదో ఇలాంటి ఏదో దేహానికి సంబంధించి అనేక రంగాలు ఆహ్మ అహం చూసేవాహా నేను అలాగే ఉన్నాను ఎలాగో ఉన్నాను ఇలా అహం అహం నేను నల్లగా ఉన్నాను అనే చెప్పండి వాళ్ళ ఉపాధి చూపిస్తే వాళ్ళు నల్లగా కాకుండా దోహనాలు వస్తారు అంటే ఫెయిల్ అయిపోవాలనేది మహా ఉల్లాసం రాసుకుంటే ఫెయిల్ అయిపోతామని అంటారు అలాగే ఒక ఆఫ్రికాఖండెయిల్ అయిపోతారు ఒక ఐడియా ఉంటుంది ఒక ఫిక్స్ చేసింది దాని నుంచి బయటపడాలి లక్షల రూపాయలు ఇస్తాడు డిగ్రీ రూపాయలు ఇస్తారు అదే ఐడియాలో ఫిక్స్ అవుతుంది దానికి అయిపోతుంది దాన్ని అని ప్రయోగం ఇది అటువంటి లోహమైన ఆత్మ అంటే అంతఃకరణం అటువంటి బుద్ధి కలవాడు అంతఃస్కరణాలు కలవాడు అంటే అనేక రకములుగా డెలివడైన అంతఃకరణం అనేక వివిధ సందర్భాలలో వివిధ స్థానాలలో స్ట్రక్ అయిపోయిన అంతఃకరణం ఎలా స్ట్రక్ అయిపోతాడంటే కొంతమందిని చూశాను నేను ఐడియా దగ్గర స్ట్రక్ ఇంకా ఇంకా పాపమే ఎంత సేపు సార్ పాపం తిరిగి ఇంక ఇంక వేరే ఉపన్యాసం పాపం తిరిగి సో అంటే మనం మనం మనం ఇచ్చిన మీద కొండల కొండలంత పరిమాణంలో పాపాలు రా లేదా పోతున్నాయి ఇది పాపాలను మనం క్షాన చేసుకుంటే పెట్టుకోవాలి అన్నట్టుగా మనం ఎంత పాపాలు ఉన్నాయి నా రకంగా ఎంత పాపాలు ఏమైనా భోనహత్య మాతృహత్య పదాలు వాస్తే కొన్ని పదాలు ఎక్కడో ఉండవు అలా అనిపిస్తుంది నాకు తెలియండి సో తక్కరం సో అంతఃధములైన రెల్యూషన్స్ అండ్ వివిధములైన ఫిక్స్ చేస్తుంది కానీ అహం కాదు నిన్న కార్యకరణి వీడు కార్యకరణము లేదు అభిమానాన్ని కలిగి ఉంటారు ఇది నేను ఇది నాది అనే అభిమానాన్ని కలిగి ఉంటాను దాంతో కార్యకరణముల యొక్క ధర్మములన్నీ వీడిని కావే స్వీకరిస్తూ ఉంటారు ఆ రకమైన అజ్ఞానంలో మనం చూసినాం అధ్యాత్మికంగా ఇవన్నీ కూడా చాలా నిస్తారంగా కవరయ్యాయి అహం పురుష అహం సూల దేహ దేహాభ్యాస అహం కాణ అహం బధిర ఇది ఇస అహం గిక్షా అహం టిస్తామి ఏమో కర్మేంద్రియాభ్యాస అహం పండిత అహం మూర్ఖా అహం ఏమో జ్ఞానేంద్రియాభ్యాస అహం పాపీ అహం పుణ్యాత్మా బుద్ధి సంబంధించిన అధ్యాత్మ్యం ఎంత పూర్ణవార్థం కార్యకర్ణ అభిమాన అభిమానం అహం ఈ కార్యకరణంలో నేను అభిమాన ఈ కార్యకరణంలో నాకు ఈ కార్యకరణ అసమానం కలిగి ఉంటాను ఎక్కడి నుంచి ఇవన్నీ వీటికి అవిద్య అవిద్య అది మోహంలో ఉంటాయి అవిద్యో అవిద్య తీసుకొచ్చే కొంతమంది దీని నుంచి మామూలు అధినివేశానికి మౌనవేషన్ చేస్తుంది అధినివేశం అంటే మరణ భయం మరణ భయానికి ముందు ఏంటి ఫలానా గ్రహారాధన చేస్తే మరణ భయం పోతుంది పోతుందో ఫలానా కర్మ చేస్తే ఇంకా ఎక్కువ కాలం జీవించాలి మరణ భయం పోతుందా అసలు కోసం జీవించి ఎక్కువ కాలం జీవించడం కోసం అనుకోండి అది మరణ భయం ఉన్నట్ట దీనికి మొదలు వస్తాను కదా దానికి ముందు దీనికి మొదలు వస్తాను అంటే ఏదో వాళ్ళు ఏదో అపరాధం లేదు రావడానికి ముందు చేస్తాను అత్యుత్త హ్యాండిల్ చేస్తామంటే మరి ఇంత అమౌంట్ చేస్తామంటారు అంటే కానీ అది హ్యాండిల్ చేద్దామని అలాంటి కదా ఎన్ని దాదాపుగా అమౌంట్ ఇస్తున్నారు పెద్ద సహాయ ఇంకొక అందులో ఏదో ఇంత సో నేను చేశాను ఒక ఆయన ఆయన కోసం వేదాంతం పథకం సంచరించి కాలం చేస్తారు సంచరించి పథకం ఇస్తాడు వీళ్ళు పడడం కాదండి వీళ్ళు ఎనభై ఆయన కొత్తగా ఒక ఆయన ఏదో కారణించారు ఆయన మన కోస నివారణ యోగాసనాలు తెలుపుతున్నారు కారణం లేదు ఇద్దరు అవిద్య యొక్క ముందుకి కండాల లేదు ముందు శిరోగేదన యొక్క ముందు ముందు జరుగుతున్నాయి అవిద్య ముందు తర్వాత చూపిస్తే అది వెళ్ళాలి దీనిపై అవిద్య ముందు అంటే జ్ఞానము దానికి కండే ముందు అభ్యర్థారాలు ఇంకా ఉన్నాయి దీనికి ఏం జరుగుతుందంటే శిరోవేదన వచ్చినట్లయితే ఎలా గడించుకోవాలి ఏదో ఆసనం ఉంది ఆసనం పెట్టినట్లయితే శిరోవేదన తొలగిస్తే మనం సుఖంగా అని అనుకుంటున్నాం లాగ్ వెళ్ళాం ఈ అభిద్య వండు కాబట్టి ఎవరో నిద్రీ రంగా రెడ్డి లేకపోయింది ఎలా కాదు సో ఆ స విద్యను హ్యాండిల్ చేయడం వాళ్ళకి హ్యాండిల్ చేస్తున్నాం కదా సంస్థానంలో కర్మాణి ఆత్మని మన్య కర్మలని తన ఎందుకు భావన చేస్తారు కర్మలో తన ఎందుకు అభ్యాసం చేస్తున్నారు అహంకారంటే అర్థం ఏదో తెలుసు తర్మం అహంకర్ మన్యతే కర్మలన్నింటికీ కర్తను నేనే అని భావన ఇంట్లో ఒక రహస్యం నేను ఇస్తూ భూమి కర్మలన్నటికీ కర్తము నేనే ఆ కర్తృత్వము కర్తను నేను అని చెప్పడంతోనే కర్తృత్వం ఈ కర్తృత్వమునకు హేతు యాక్సివల్ గా కర్త ఏంట కాదు హేతు చెప్పారంటే అది అలాగా అసాధారణమైన హేతు ఇది కాస్ట్ చెప్పాలి అలాగా కర్తము అతిథి కారణం చెప్పాలి కర్త నేను కర్తృత్వము సత్యము కర్తృత్వము సత్యమని భావించటానికి అంటే తత్వత్వం ఉంది అని అనుకోటానికి వీడు కత్తరై ఉండడానికి కారణం కాదు ఉదాహరణకి గుండు కొట్టుకుంటోంది గుండె కొట్టుకుంటూ ఉంటే గుండె కొట్టుకోవడం అనే స్త్రీ కదా ఆ స్త్రీయ ఇదే సంఘాతంలో జరుగుతుంది కదా ఎక్కడ బయట జరగట్లేదు ఇదే సంఘాతంలో జరుగుతుంది ఇదే సంఘాతంలో జరిగే గుండె కొట్టుకుంటాం అంటే స్త్రీకి వీడు నేను చట్టను అని అంటున్నాడా ఇంతలో గురి కట్టమని అన్నారు కానీ ఇదే సంఘాతం ద్వారా ఇంకో కనుమ చేస్తారు ఏంటి ఇటువంటిది ఈ వస్తువు ఈ పూ తీసి రెండు వేస్తారు ఒక క్రియ కొడుకునే క్రియతో పోలిస్తే ఇది ఎంత క్రియ ఇష్టపడ క్రియ ఇల్లు అలాగే గుర్తుంటే కాలం గుర్తుకుంటూ ఉంటుంది ఎంతమంది దాన్ని ఎలా లెక్క వేస్తామంటే నాగార్జున సాగర్ లో ఒక సంవత్సరం ఎన్ని తీసెత్తులు మీరు ప్రవహిస్తుందో అంత రక్తాన్ని గుండె పంపు చేసింది అని ఇదో లెక్క వేస్తాను ఒక జీవిత భాగంగా అంత పని చేస్తుంది సరే వీళ్ళు ఒక ఇది ఎంత పని ఇది దీనికి కష్టం నేను అంటారు దీనికి అని అందరు అంటే అర్థమైతే అనమాట క్రియ కంఠాసంగా క్రియ జరగడం మరి సత్వ ప్రయోజితము కాదు ఇంకా సతృత్వాన్ని నిర్ధారించేది కాదు అదే సత్ృత్వాన్ని నిర్ధారించిది అయ్యే పక్షంలో ఈ బిల్లు కొట్టుకోవడానికి నేను సత్వంలో అనలేదు మీరు అర్థం లేదు మరి సత్వాన్ని నిర్ధారించి ఏంటి ఏంటంటే ఏ స్త్రీ అయ్యింది వీడికి అభిమానం ఉంటుందో సక్కడ సంతృత్వం అభిమానం ఉండాలి ఇది నాది ఇది మేము అనే అభిమానం నాది ఈ చేస్తున్నాను అనే అభిమానం ఉండటంతో అక్కడ కర్త ఎక్కడ అభిమానం లేదు అక్కడ కర్త ఉంటుంది అందుకనే మర్దలు చేశారనుకోండి ఆ మర్దలు కనుక ప్రభుత్వం లేదా ఉందా అని దీవిస్తున్న పరిశీలిస్తాం ఎడికేటెడ్ మర్ధ అంటే వీడు అప్పటికప్పుడు సంభా అప్పటికప్పుడు ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చి జాట్ వచ్చేసి ఆ ఆలోచనలో పక్కలు చేస్తాడంటే అలా కాకుండా అక్కడికి వచ్చే ముందే అక్కడ నుంచి వచ్చాడు వీడియో వారు ఏం చేశాడో పరీక్షిస్తాడు వారు వచ్చే ముందే అక్కడ నుంచి వచ్చారు ముందే మత సాధనాలు తెచ్చుకొచ్చాడా వచ్చే ముందే పక్కన ప్లాన్ వేసుకుని వచ్చాడా అన్నది సపోజ్ మద్దతు వేపలను తీర్చుకుని వచ్చారు మద్దతు చేయటానికే ప్లాన్ చేసుకుని వచ్చారు వారికి సమీతమైన ఆలోచనలో చేసినది కాదు అని అంటే వాడికి హ్యాంగ్ చేయరు క్షణితమైన ఆలోచనలో చేశారు వాళ్ళని మత విదం చేయాలని అనుకుని ఏదో దాన్ని వేపన కింద మార్చేసి ఆలోచనలో చేసేది అంటే వాళ్ళని హ్యాంగ్ చేయరు ఈ లైఫ్ చాలా పదిహేను అదే నిద్రపోతే సౌమ్యాన్ని ఒకటి అంటే నిద్రలో నడిచేస్తూ ఉంటారు చేస్తుంది నిద్రలో నడిచేసి ఎందుకు మద్దతు చేస్తా కావచ్చు మొన్నాడు నేను పడుతున్నారు సంస్థానికి ఎవిడెన్స్ ఉన్నట్టు మీదే మద్దతు చేసినట్టు మీరు నాకేం జరిగిందంటే నాకు తెలియదుగా నాకేం జరిగింది కానీ మీరు డీటెల్స్ కానీ మొత్తం మీద ఎవిడెన్స్ మీద రీటైల్స్ చెక్ చేస్తే వాళ్ళు నాకు తెలీదు నేను బట్టు అదిలో ఉంటే అవకాశం అంటుంది అలా ఆ వదిన కారణంగా ఏం చెప్పిస్తే నేను అక్కడ కారణంగా వీళ్ళ పడకపోవడమే కాదు వైద్య జ వైద్య సహాయం కూడా చేస్తాం కాబట్టి క్రియ ఉంది కాబట్టి కష్ట కష్టం స్త్రీ ఉంటే ప్లస్ అభిమానము విజ్ఞప్తు కష్ట అభిమానం అంటే అంటే అభిమానం కాబట్టి అభిమానం జరిగిందో అభిజ్ఞానము చెందుతారు ఈ అంశంలో మనస్సు యొక్క అజ్ఞానం ప్రసరిస్తుందో ఆ అంశంలోనే కర్తృత్వం భోజనం నేను చేస్తున్నాను కర్తృత్వం పునర్పొద్దునైతే నేను నిన్న రాత్రి చేస్తున్న భోజనాన్ని అరిగించుకున్నాను మీరు అందరూ అరకపోతే మాత్రం అరగలేదు కంప్లైంట్ చేస్తున్నాడు అరగలేదు ఎందుకు అది దానికనే అరిగిపోతూ ఉంటుంది అలా జరగలేదు కావాలి కంప్లైంట్ చేస్తుంది చేసి అందించడం కూడా వీడిపడే అనుకుంటాను అందుకు కంప్లైంట్ లేదు ఎందుకంటే విడిపోలేదు కదా కాబట్టి అభిమానం అభిమానం లేకపోతే కంప్లైంట్ మీరు అభిమానాన్ని త్యాగం చేశారనుకోండి అహమిదం మనేదం ఇది నైసం చేయడం అది జ్ఞానం అభిమానాన్ని త్యాగం చేశారనుకోండి అనేదం అనే మాట మీద అనలేదు అనుకోండి దేవుల్లో కష్టం అది కేసు కేసం అండ్ ప్రతీ జ్ఞానం మంచి ఆస్తిని చేసుకోవాలి స్నా <laughs>